పరిశుద్ర దేవా మీకు వదనాలు ప్రవ్వ నైనా ఈ ఘర్షకాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ యొక్క సరే మమ్మల్ని అనిపించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు నైనా ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రభు మీ యొక్క వాక్యం మీద కేంద్రీకరించుకొని ఉండేలాగా సహాయపడండి మరి విశేషంగా ప్రవ్వా ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేలాగున్నా సహాయపడండి దానికి తగిన మీ యొక్క పరిశురాత్మ నడిపింపు దయచేయండి ప్రవ్వా దుస్తుడు అనేక పర్యాయాలు ప్రవ్వ ఈ వాక్యాన్ని మా హృదయలో నాట్కోనియకుండా ప్రవ్వా దాన్ని దొంగలిస్తున్నాడు ఆయన కానీ వాటికి మేము చోటు ఇవ్వద్దు మా యొక్క బలహ మీరు వహించి ప్రవ్వా యొక్క మాకు బదులుగా మీరు మరణించినారు కాబట్టి మా బలహీనత బదులు మాకు బలాన్ని అనుగ్రహించినారు ప్రవ్వా కాబట్టి తన మళ్ళీ మీ మీద మేము కేంద్రీకరించుకొని ప్రతి క్షణం ఆ యొక్క కలువరిశులలో మీరు మా కొరకు ఉన్నారన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మేము పరిశుద్ధంగా జీవించలాగానే సేపడండి మీరు పరిశుద్ధులు ప్రవ్వా కాబట్టి మా జీవిత విధానం పరిశుద్ధంగా ఉండేలాగా సేపడండి మేము పరిశుద్ధ వచ్చినానే పలుకులాగా సేపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా కొంతకాలం నుంచి మీరు మాతను మాట్లాడుతున్నారు చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు మరి విశేషంగా ప్రవ్వా మీక గ్రంథంలోని వాక్యాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మా కాలానికి సంబంధించిన విషయాలన్నీ ప్రవచించండి అవి కేవలం మీరే మాకు చూపిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభు ఆ వాక్యాలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించేలాగా వాటిని నిమరు వేసుకోవడంలాగా చేపడమని ప్రార్థిస్తున్నాం అవి మరిచిపోకుండా వాటిని జాగ్రత్తగా మా హృదయాల మీద మేము రాసుకోనిలాగా చేపడండి అనుభవపూర్వంగా ప్రకటించేలాగనా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకొని వేరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అంటే మీకు తెలవాలనేసి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను క్యాలెండర్ అనేది బెబిలోనియా దేశంలో ఉన్నప్పుడు ఇసాల్ ప్రజలకి అది సంక్రమించింది అంటే బబులోనిల క్యాలెండర్ అది దాని తర్వాత బబులోన్ నుంచి అది గ్రీసు దేశం ద్వారా రోమిల ద్వారా ప్రపంచానికంతా రుద్దపబడింది ఆ క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ కానీ దేవుని క్యాలెండర్ ప్రకారంగా మనకి ఇవ్వగలిదు ఈరోజు ఏం డేటు సిక్స్టీన్ ఎన్ని సంవత్సరాలు సిక్స్టీన్ ఫార్టీ సెవెన్ వరకు జూలియన్ క్యాలెండర్ పాటించారు 1652 ఫిఫ్టీ టూ నుంచి ఈ రోజు వరకు గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నారు అంటే సిక్స్టీన్ ఫార్టీ అంటే 1647 ఇయర్స్ జీసస్ క్రైస్ట్ చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయిన రోజు నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు రోమియోలో క్యాలెండర్ పాటించారు దాని జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ అనేవాడు ఒక రాజు చక్రవర్తి ఆయన స్థాపించింది క్యాలెండర్ అంటే మన ముత్తాతలంతా ఆ క్యాలెండర్ పాటించారు సిక్స్టీ 1647 లో సెవెన్లో గ్రెగరీ అనే పోపు ఆ క్యాలెండర్లో పది రోజులు తేడా ఉందనేసి ఆ పది రోజులని కరెక్షన్ చేయడం కొరకు పెద్ద ఒక పెద్ద కమిటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆస్ట్రాలజర్స్ని థియాలజీ అంటే పాస్టర్స్ని రకరకాల సైంటిస్ట్ని అద్దరినీ పిలిపించి ఆ టెన్ డేస్ కరెక్షన్ చేయించి ఇంకొక క్యాలెండర్ తయారు దాన్ని మనము గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం సరే జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే ఒకరోజు ఉంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే 10 డేస్ తర్వాత వస్తుంది సో రెండు క్యాలెండర్స్ ప్రకారంగా పాటిస్తే టూ టైమ్స్ బర్త్డేస్ చేసుకోవచ్చు అది సరిపోదు వాళ్ళకి సరే అసలైన బర్త్డే నీ క్రోనాలజికల్ డేట్ ప్రకారంగా పుట్టినది కాదు అసలైన బర్త్డే ఎప్పుడు చెప్పండి ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటావో అదే న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా నికోడిమస్ తోని దేవుడు మాట్లాడండి ప్రభు మాట్లాడి ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ చూడలేడు కదా అప్పుడు నికోడిమస్ ఏమన్నట్టు చెప్పండి జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నేను ఎట్లా మళ్ళా తిరిగి వాపసు పోగలను తల్లి గర్భంలోకి మళ్ళా నేను ఎట్లా వాపస్ పోయి తిరిగి బేబీలాగా కుట్టగలని అనడలేదా అది ఫిజికల్ బర్త్ గురించి కానీ ప్రభు చెప్తుంది స్పిరిచువల్ బర్త్ నూతన జన్మ అనుభవం గురించి చెప్తున్నాడు నూతన జన్మ అనుభవం మీకున్నదా మాకందరికి ఉన్నది కరెక్టే ఆ దినం గుర్తున్నదా చాలా మందికి గుర్తున్నది నేను నైన్టీన్ సెవెంటీ ఆ ప్రాంతంలో దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నా ఫెబ్రోన్ అనే చర్చ్లో యూత్ ఫెలోషిప్ సండే స్కూల్ ఆ టైంలో ఎవరెవరు మీ జీవితాల్లో ప్రభుకు సమర్పించుకుంటారంటే నేను చెయ్యతిన ప్రార్థన చేసుకున్నట్టు వాళ్ళు ప్రార్థన చెప్తే ఆ ప్రార్థన ప్రకారంగా ప్రార్థన చేసుకుని దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను సరే దానికి ఆ డేట్ కూడా గుర్తులేదు నైన్టీన్ నైన్టీ టూలో పొందినట్టు గుర్తుంది డిసెంబర్ ప్రాంతంలో కానీ డేట్ గుర్తులేదు సరే ఎందుకు జ్ఞాపకం ఉండదు క్రైస్తవులకి చాలా మందికి బ్యాప్టిజం డేట్స్ కూడా గుర్తు ఉండవు సరే బేసికలీ మనము నిర్లక్ష్యమైన జీవితం ఏమనేది కదా క్రైస్తవ జీవితంలో సిస్టమేటిక్ ఉండదు డిసిప్లిన్ ఉండనే ఉండదు క్రైస్తవ జీవితంలో అట్లీస్ట్ నాన్ క్రిస్టియన్స్ చాలా డిసిప్లిన్ ఉంటారు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అందుకే ఈ లోకస్తులను చూసి నేర్చుకోండి ప్రభు ఎందుకన్నాడంటే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళకి రక్షణ అనుభవం లేదు వాళ్ళకి సత్యం తెలియదు అయినా కానీ సిస్టమేటిక్గా డిసిప్లిన్ ఉంటారు మీకు అన్ని తెలిసి మీరు లేరు మీకు అన్నీ తెలిసి మీరు ఇంకా డిసిప్లిన్ ఉంటే మీరు ఇంకెంత బాగా అభివృద్ధిలోకి వస్తారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవ జీవితంలోని బలైనత అదే సరే మీకా గ్రంథంలోని వ్యాఖ్యలను మనము కొన్ని వారాల నుంచి కూడా దగ్గర దగ్గర రెండు రెండు నెలల్లో అయిపోయింది ఎందుకంటే ఎనిమిదవ భాగం మీద ఈరోజు భాగం అంటే నైన్త్ అవర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ చేసామంటే డెఫినెట్లీ టూ మంత్స్ అయిపోయినట్టే కదా సో అంటే థర్డ్ మంత్లోకి వచ్చినాం అంటే తిరిగి మళ్ళా జ్ఞాపకం చేసుకోండి మూడు అంటే బైబుల్ ప్రకారంగా త్రీ అంటే ఫైనల్ వార్నింగ్ ఫైనల్ ఆపర్చునిటీ త్రీ అంటే జడ్జిమెంట్ దినానికి సంబంధించింది లాస్ట్ ఆపర్చునిటీ ఇంకా దాని తర్వాత మీకు లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ ఆశ్చర్యకరంగా మిగతా అనే భక్తుడు లేక ప్రవక్త చిన్న ప్రవక్తలలో ఆరోవాడు సరే ఆయన తర్వాత ఆయనకు ముందు కొన్ని ప్రవక్తలకు సంబంధించిన వ్యాఖ్యలు మనం ధ్యానించినాం కానీ మనం ఆశ్చర్యంగా మీక గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆరవవాడు అని ముఖ్యంగా ఎందుకు ధ్యానిస్తున్నాం ఆరు అనేది కూడా ఒక రకమైన ఆత్మీయమైన చిహ్నమే సింబాలిక్గా లేక చిహ్న ఆరు అంటే ఆరవ నాడు దేవుడు మనిషిని సృష్టించుడు అన్న విషయాన్ని కాబట్టి మనిషి ఎంత బలహీనుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీక గ్రంథం అంతా మనిషి ఎంత భయంకరంగా జీవిస్తుండ విషయాన్ని జ్ఞాపకం చేసిండ్రు అదే రీతిగా ఇస్రాయల్ ఎంత భయంకరంగా జీవించారు యుగ సమాప్తిలో ఆత్మీయ ఇస్రాయల్ క్రైస్తవులు ఇంకెంత భయంకరంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని మీక మనం చూపిస్తున్నాడు పోయిన వారము నాల్గవ అధ్యాయంలోని కొన్ని వ్యాఖ్యలు మనం ధ్యానించినాం మీక గ్రంథము నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచిండు ఎన్ టైమ్స్లో ముఖ్యంగా ఈ రోజులలో క్రిస్టియన్స్ ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్స్ కి ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలకి లేక పాత నిబంధన కాల పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళ పాస్టర్స్ కూడా అదే రీతిగా ప్రకటిస్తారు కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్స్ మీద ఫోకస్ ఉండకుండా ఎక్కువ న్యూ టెస్టిమెంట్ టీచింగ్స్ మీద ఉంటుంది కాబట్టి ప్రవచనాలు వాళ్ళకి అర్థం కావు క్రిస్టియన్స్కి వాడు ఎంత చదివినా వానికి ఏమర్థం కాదు సరే మమ్మీ డాడీ చెప్తారు పొద్దునే చదివిన వాక్యం అంటే చదివిన ఏం వాక్యం చదివినా మీకు ఆ గ్రంథము ఫస్ట్ చాప్టర్ చదివేసిన కంప్లీట్గా ఏమర్థమైంది అది అడగద్దు అట్లనే ఉంటారు పిల్లలు ఈరోజు అట్లా యథావిధిగా కొన్ని సమాచారం జరిగిపోతుంది ముసలిప్రాయానికి వచ్చినా కూడా క్రైస్తవులు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి ఆయన గ్రహించగలరా గుర్తించగలరా ఆయన చెప్పిన ఒక్క వాక్యం నీకు తెలియనప్పుడు బైబిల్లో ఆయన ఎట్లా గుర్తిస్తాను వాక్యమే దేవుడు కదా మళ్ళీ వాక్ దేవుని గ్రహించాలంటే ఆయన చెప్పిన వాక్యాలు గుర్తిస్తేనేగా ఆయన గ్రహించలేదు లేకపోతే ఎట్లా గ్రహిస్తాను ఎట్లా గుర్తించగలమే ప్రభుని అందుకే మనకి ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యమైన నాలుగవ అధ్యాయంలో చెప్పిండీ ఒక్కసారి చూడండి అంత్య దినలో ఏం జరుగుతుంది అంత్య దినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వచ్చు వస్తు సంబంధించి అందరూ చివరికి ప్రభులు తెలుసుకుంటారు అన్న విషయం పేతులు రాసిన పత్రికలో మనం ఒకరోజు చూసినాం మీ జ్ఞాపకం ఉందండి నాకైతే వాక్యం జ్ఞాపకానికి వస్తలేదు కానీ వచనం జ్ఞాపకంకి వస్తలేదు ఆ అధ్యాయం కూడా జ్ఞాపకంకి వస్తలేదు కానీ అక్కడ ఏముందంటే సమస్తాన్ని అతను సమాధాన పరుస్తాడు అని వాక్యం చివరికి అంత సమాధానపరచబడుతుంది ఆల్ థింగ్స్ విల్ బి రెస్టోర్డ్ అని ఉంది ఇంగ్లీష్లో అది మీరు ఎక్కడ ఉందో చెప్పండి తర్వాత సమస్తాన్ని అనే స్థిరపరుస్తాడు అంటే మొదట్లో ఏ రీతి పరిస్థితులు దేవుడు సృష్టించినప్పుడు ఆరంభంలో ఈ సృష్టి ఎక్కడుండనో ఆ దశకి తిరిగి అన్నింటినీ రెస్టోర్ చేస్తానని పేచూ ఒకరు ఇంకా మళ్ళీ ఎక్కడ కనిపించా వాక్యం సరే ఎటువంటి మతస్తురైనా కానీ ఎవడైనా కానీ ఏ పూజలు చేసినా ఏ బొమ్మలు చేసినా అన్నింటినీ విసిరి తప్పదు వాడు ప్రకం మనం ఎరిమియాలో చూస్తాం దాన్ని వాటి అన్నిటినీ విసిరి వేస్తారు అప్పుడు నేను ఊహిస్తున్నాను ఏం జరుగుతుంది ఎన్ టైమ్స్లో టెంపుల్స్ ఏమైతాయి అవన్నీ ఎగ్జిబిషన్స్ లాగా లేక వాటిని ఏమంటారు మాన్యుమెంట్స్ లాగా అట్లా వదిలేస్తారు అంతే ఇంకొవరు పూజించారు అక్కడ ప్రభు బయల్పరచబడ్డాక ప్రభుని గుర్తించినాక ఎవరు పూజించారు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకున్నాక ఎవరు విగ్రహం పూజించారు మనమంతా వాటిని విడిచిపెట్టి వచ్చేవాళ్ళమే కానీ యుగ సమాప్తిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని వాక్యాన్ని సాధారణంగా మనం పిల్లల్ని అడుగుతాం అనుకోండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబుల్ అంటే చెప్పలేదు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పలేదు కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేదు కొత్త నిబంధనలు ఇరవై రెండు ఉన్నాయంటే ఇరవై రెండున్నాయా అంతది ఆనా అటువంటి ప్రశ్నలు ఇస్తారు కానీ ఇరవై రెండున్నాయా అవి ఏంది అన్న ప్రశ్న వాళ్ళ నుంచి రాదు మొత్తం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అలా అంటే అరవై ఆరు ఎందుకు ఉన్నాయి క్యాథలిక్ బైబుల్లో డెబ్బై ప్లస్ ఉన్నాయి కదా ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తారు కానీ ఆ అరవై ఆరు ఏందో తెలియదు మీకు అగనందం వెతకమంటే న్యూ టెస్ట్మెంట్లో వెతుకుతుంది మా పాప అంటే వాళ్ళని నేను తప్పు లెక్క వాళ్ళ ట్రైనింగ్ అక్కడుంది ఒక పాస్టర్ కొంత కారందట చెప్తుంటే నేను విన్న వాక్యం ముస్లింస్ ప్రపంచమంతట లక్షా యాభై వేల మందిని అపాలజిస్ట్ సెంటర్ వాటి అంటే వాళ్ళ వాళ్ళ ఫెయిత్ని ప్రొటెక్ట్ డిఫెండ్ చేసుకునే వాళ్ళని తయారు చేస్తారంట వీళ్ళందరూ ప్రపంచం మీద పడి తక్కిన ముస్లింస్ అందరినీ ట్రైన్ చేస్తారు ఎట్లా మన మతం కరెక్టు మన పుస్తకాలు ఎట్లా కరెక్టు వేరే పుస్తకాలలో తప్పులు ఎట్లుంటాయి అని అవన్నీ వాళ్ళు ట్రైనింగ్ చేస్తారంట ఈ లక్ష మంది ప్రపంచం అంతటా పోయి తక్కిన మతిన వాళ్ళ మత అది కి ట్రైనింగ్ ఇస్తారంట అట్లా ప్రపంచమంతటా వాళ్ళు వాళ్ళ మతాన్ని కాపాడుకుంటారంట అట్లా ఉంది ఆ క్రిస్టియానిటీలో అట్లా వచ్చి చెప్తున్నారా మీ బైబుల్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనో అని ఎవరన్నా వచ్చి చెప్పిండ మీకు చెప్తారు ఎందుకు చెప్పరు ప్రతిరోజు ఆదివారం చెప్తుండ కదా వాళ్ళు ఏదో ఒక వాక్యం చెప్తారు అంతే ఆ వాక్యం సరిపోదు మరి ఆదివారం చెప్పబడుతున్న ఒక వాక్యం ఎప్పుడు సరిపోదు నీకు బైబుల్ వాక్యం అంతా అవసరం కాబట్టి పాస్టర్ ఒక సండే ఒక వాక్యం చెప్తే టూ అవర్స్ వన్ అవర్స్ మాక్సిమమ్ అంటే హాఫ్ అన్ అవర్ చెప్తాడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్తారు అంతే ఆ ఫార్టీ ఫైవ్ నువ్వు ఏమిటో కొన్నిసారి అలసికొని నిద్రపోయింటావు చర్చిలో దాని ఇంటికి పోయి ఆనందిని పండుకుంటావు అది మతపరమైన క్రైస్తవ జీవితం అందుకే వాళ్ళందరూ శ్రమలో ఫాలో అవుతారన్న ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుని రుచి చూసి ఎరగలే క్రైస్తవ జీవితంలో బలహీనత ఏంటంటే పరుషుధాత పొందుకొని కొట్టుకుంటున్నా భాషల వలన ఉన్నదేసి భాషలో స్థుతిస్తున్నా వారిని రుచి చూచి తెలుసుకుంటలేదు వాళ్ళు శారీరకంగా ఆయన చూస్తున్నారు కానీ ఆత్మీయత దశలో ఆయన చూడలేకపోతున్నారు ఎందుకంటే యుగ దేవత వారికి గుటితనం కల్పించిందని రోంగ రాష్ట పత్రికలో ఎన్నిసార్లు మనకు జ్ఞాపకం చేసింది కానీ మనకి ఆ యుగ ఏ పని ఈ లోకాతీత్వంగా మనం జీవించడానికి వీల్లేదు ఈ లోకంతో మనకి ఏ పని ఎందుకంటే ఆయన అన్నాడు ఈ లోకం ఈ లోకంతో నాకే పని కాబట్టి మీకు కూడా ఈ లోకంతో స్నేహము దేవుతో వైరం కాబట్టి మీరు నాతో శత్రువులుగా ఉంటారా నాకు మిత్రులుగా ఉంటారా అంటే తీర్మానించుకోవాల్సిన బాధ్యత మనదే క్రిస్టియన్స్ అందరూ ఎనిమీస్గా తేరవుతున్నారు ఎనిమీస్ ఆఫ్ గాస్ఫుల్ లాగా తేరవుతున్నారు ఒకప్పుడు ఇస్సాల్ ఎనిమీస్ ఆఫ్ గాస్ఫుల్లాగా ఉండే ఈరోజు క్రిస్టియన్సే తేరైంది అట్లా ఎందుకంటే వాడు తెలియదు విషయం వాడు వాడు విన్నయ్యే వాడు గ్రహించినయే సత్యం అనుకుని పట్టుకుంటున్నాడు దాని ప్రకారంగా వాడు శ్రమల పాలవుతున్న విషయమే మనం కొన్ని సమాచారం నుంచి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం అందుకనే ధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు యుగ సమాప్తిలో లేక చివరి దిన అంత్య దిన సీయోన్లో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేవులో నుండి యహో వాక్ బయలు వెల్లును యుగ సమాప్తిలో జరగాల్సిన విషయం అది కాబట్టి ధర్మశాస్త్రము సియోన్ అంటే పాత నిబంధన కాలం సంబంధించినది అది మోస ధర్మశాస్త్రం దాని తర్వాత ఎరుసలేవుల నుండి బయలుదేరింది అపోస్తుల బోధ కాబట్టి ఇవన్నీ యుగ సమాప్తిలో తిరిగి బయలుదేరితాయి ఎందుకంటే వాడిని మెడిచిపెట్టేశారు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నాకు పద్యాగలు అవసరం లేదంటున్నారు ఎందుకు ఆజ్ఞానం అవసరం లేదు నీకు ధర్మశాస్త్రం అవసరం లేదంటే పదయాగలను తృణీకరిస్తావా క్రైస్తవ జీవితంలో బలహీతలు అదే కొరంతీ సంఘంలో మనం చూస్తాం పదయాగలను ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు భయంకరంగా జీవించారు కొరంతిలో మీలో ఇటువంటి వదంతి కలదు అని పావులు ఎందుకు జ్ఞాపకం చేసిండు అంత అంత నీచమైన పని నాన్ క్రిస్టియన్స్లో కూడా ఉండదు అని ఆయన హెచ్చరించింది వాళ్ళు ఎందుకు ఆ చర్చలో ఉంది కొరంతి సంఘంలో ఉంది అంత భయంకరమైన పాపం సరే అదొక శాంపుల్ రీతిగా చూసినాం కానీ యుగ సమాప్తిలో మనకు ప్రపంచం అంతటే కనిపిస్తుంది మ్యారేజ్లు చేసుకోవడము డివోర్స్లు ఇవ్వడము తిరిగి మ్యారేజ్ చేసుకోవడం జరుగుతులేదా ఎక్కడ జరుగుతుంది బాహాటంగా క్రిస్టియన్స్ అలా జరుగుతుంది హైదరాబాద్లో విపరీతంగా జరుగుతుంది ఏదో యునైటెడ్ స్టేట్స్ గురించి అమెరికన్ కంట్రీస్ అటువంటి యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడుతుంది మన దేశము మన ప్రాంతం మన సిటీలో జరుగుతుంది మన చర్చిస్ అలా జరుగుతున్నాయి నేను మీకు ఎన్నిసార్లు విప్పించిన కేసు అలానే చర్చలో ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు ఆల్రెడీ డివోర్స్డ్ అని చెప్తే ఆశ్చర్యంగా వినడానికి అంటే మన కాలంలో జరుగుతుంది ఇవన్నీ కాబట్టి సరే మొదటి నుంచి వారు ఏ రీతి మీరు చదవలేదా మీకు తెలియదా అని ప్రభు చేశారు ఒకసారి వివాహం చేసుకుంటే క్రిస్టియన్ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి విడుదల లేదు అందుకే ప్రామిసెస్ చేస్తారు ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే చావే వాళ్ళని ఎడబాపాల అంతకంటే ఇంకా ఏది కూడా వాళ్ళని సెపరేట్ చేయడానికి వీల్లేదు కానీ పాస్తర్ వచ్చి సెపరేట్ చేస్తున్నాడు మళ్ళీ వాడు శాపగ్రస్ చూడాల చెప్పండి వాడు ఏదో ఒక విధానం చెప్తున్నాడు ఒక ప్రేయర్ చేస్తున్నాడు సరే నీకు ఇద్దరికి నచ్చదు కాబట్టి నేను ఒక ప్రేయర్ చేసి మీకు ఒక లెటర్ ఇస్తాను అది మీరు సైన్ చేయండి మీరు సెపరేట్ అయిపోతారు అంటే నువ్వు ఎంత న్యాయ విధానంగా నీ లోకాతీతంగా ఆలోచించి వాళ్ళని సెపరేట్ చేసినా దేవుడు జతపరసే నువ్వు విడదీస్తున్నావా లేదా నువ్వు పాసరవ్ అయితే నువ్వు ఇవ్వడం అయితేనే ఏంది శాపం తప్పదు పెళ్ళి చేసుకున్న వాళ్ళని విడదీయడము ఖచ్చితంగా శాపమే బైబులు చెప్తుంది అవి ఆ విషయాలు మనం ఎంత తీరం ఇప్పుడు అంచడం తెలియదు నేను మీకేమో శాంపుల్ ఇవన్నీ చూపిస్తుంటాం కానీ ఇంకా బాహాటంగా ఎన్నెన్నో జరుగుతుంటాయి క్రైస్త సంఘంలో అది విచ్చలబడి జీవితానికి సాదృశంగా మనం చూస్తూ ఉంటాం అందుకే దేవుడు తిరిగి తన వాక్యాన్ని మనకు పంపిస్తున్నాడు యుగ సమాప్తిలో క్రైస్తవులకి ఇది పంపిస్తుండు అసలు ఈసారి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని స్వీకరించకపోతే ఆల్రెడీ ఒకసారి విడిచిపెట్టినది క్రైస్తవ జీవితం ఈ ఏ రీతికైతే ప్రభుని విడిచిపెట్టిన ఒకసారి క్రైస్తవులు విడిచిపెడితే కూడా అంతే రంగ రాష్ట్ర అందుకే పదకొండు అద్దెలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని ఆ రీతిగా విడిచిపెట్టే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టక మా మీరు వాక్యానికి విరోధంగా జీవిస్తే మిమ్మల్ని మరీ విశేషంగా విడిచిపెడతాడు అని హెచ్చరించాడు అక్కడ ఈ రోజు మనం అటువంటి వ్యాఖ్యలను మనము ధ్యానించబోతున్నాం దానికి ముందు నాలుగవ అధ్యాయం చివరి భాగంలో రెండు క్రైస్తవ సంఘాల గురించి చెప్పబడింది నేను కొన్ని కామెంటరీస్ చదివిన ఆ కామెంటరీస్లో ఏముందంటే సరే మనం పోలవరం ధ్యానించినాం వీటి గురించి కానీ ఆ కామెంటరీస్లో ఏముందంటే చూడండి ఏడవ వచనం నుంచి చూస్తే ఎనిమిదవ వచనం సియోను కుమార్తె పర్వతమా అని స్టార్ట్ అవుతుంది అక్కడ వాక్యం దాని తర్వాత పదో వచనంలో సియోను కుమారి ప్రసూతి స్త్రీకి నీవు వేదన ప్రసవించుము అని హెచ్చరికలాగా నీవు పట్టణము విడిచి నీ బాగా అర్థం చేసుకోండి నీవు పటనమును విడిచి బయట వాసము చేతువు ఓల్ టెస్ట్మెంట్లో ప్రాఫిట్స్ అందరూ పట్టణంలో ఎవ్వరు లేడు అని ఎన్నిసార్లు నేను నీకు చూపించిన పాత నిబంధన కాలంలో ఎవ్వరు కూడా పట్టణం లోపల లేరు వాళ్ళు ఊరి చివరిన చిన్న గుడి చేసుకొని జీవించారు లోపల ఎవరు జీవించారు పాస్టర్ జీవించారు యాచకులు జీవించారు రాజు సింహాసనం దగ్గర లేక రాజ మందిరంలో అంతఃపురంలో రాజుకు ఐడియాస్ ఇచ్చేవాడు రాజు కొరకు స్పెషల్ చర్చ్ ఉంటుంది ఆరాధన స్థలం అక్కడ రాజు స్థలంలో ఉంటూ రాజుకు రాజ కుటుంబీకులకు వాఖ్యాన్ని చెప్పేవాడు వీడు రాజ ఏమంట దాన్ని భోగము అనుభవించేవాడు పాస్టర్స్ కానీ ఈ ప్రాఫిట్ ఊరి చివరిన గుడిసెల కూర్చొని కుండల వండుకొని ఏం దొరికితే అది ఎత్తినాడు గడ్డము చెత్త అది జీవించిన విధం ఎంత మొత్తం తన జీవితం అంతా తృణీకరించుకొని జీవించినవాడు ఊరి చివరన్న వాడు ఎవడో ఉన్నాడు ముస్తాడు అనే శివానికి అన్నం పెట్టేటోడు కూడా లేడు అతనే శివుడు పోయి బెగింగ్ కూడా చేసింది ఏదో రీతిగా దేవుడతంగా సహాయపడింది ఆ రోజు కూట గడిచిపోయింది అతని జీవితం ప్రాఫిట్స్ అందరు అక్కడ జీవించిన వాళ్లే ఇప్పుడు నీకు సీఎని కుమారికి హెచ్చరిస్తుండే నువ్వు పట్టణము విడిచి బయట వాసము చేతువు నువ్వు నిజ ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన కాలం అంతా దేవుడు పాస్టర్స్తోనే మాట్లాడలేదు ఎన్నిసార్లు నేను మీకు చూపించిన బయట చేసుకున్న ప్రవక్తలతోనే మాట్లాడం అప్పుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త తెల్లవారి కొంత డ్రెస్ వేసుకొని దేవుని మంద రాజు సింహాసనం దగ్గరకు వచ్చి రాజుని హెచ్చరిస్తాడు ప్రవక్తలు అందరూ అట్ట జీవించారు హెచ్చరించాలా తిరిగి బయటికి వెళ్ళిపోవాల ఊరి చివరిన ఉండడమే ప్రవక్తల యొక్క జీవిత విధానం కాబట్టి మనకు కూడా అది హెచ్చరికలాగుంది అంటే నిజంగా నువ్వు గడ్డ వేసుకొని చింపిరి గుడ్డలు వేసుకొని గోసి కట్టుకొని ఒక కుండ పెట్టుకొని ఒక గుడిసె కట్టుకుని ఉండడం అది అది అది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ దాని అర్థం ఏంటంటే ఈ లోకాశలన్నీ మనం విడిచిపెట్టాలా సంపూర్ణంగా ఈ లోకాతీత్యంగా జీవించద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది నీతోని ప్రభువు మాట్లాడాలంటే నువ్వు లోకాతీతంగా ఉంటే నీతో మాట్లాడాడు నువ్వు లగ్జురియస్గా జీవించి ఈ లోకాశలను జీవించి ఈ లోకంలో ఏదో సాధించాలా ఏదో సంపాదించుకోవాలా అన్న ఆశ ఉన్నవాడవైతే నీతోని మాట్లాడాడు ఈ లోకాన్ని సంపూర్ణంగా తృణీకరించుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు జీవించే వాళ్ళతోనే మాట్లాడతారు ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్వరూపంగా తయారగాకపోతే ఆత్మస్వరూప్ర ప్రభు నీతను ఎట్లా మాట్లాడతాడు మాట్లాడలేడు నీ శరీరము వాసంతో కూడింది అందుకే బలిపీఠానికి సంబంధించిన ఉపమానం విషయం సమ ధరించాం బలిపీఠం మీద బలి సంపూర్ణంగా దహించబడాల పాత నిబంధన కాలపు విధానం అది అంటే అది సంపూర్ణంగా కాలిపోవాలా కాలిపోయి ఈ పైన వాసనలాగైన శనికేలా అప్పుడే ఆయన స్వీకరిస్తాడు నీ జీవితం కూడా అంతే బలి పశువులాగా ఉండి నీ మొత్తం దహించవే పడాల నీ జీవితం అంటే సంపూర్ణంగా అది అంత చనిపోవాలన్నట్టు శారీరకమైనది అంత చనిపోవాలా అని నేను స్వీకరించగలడు అప్పుడే నీతో నివాసం చేయగలడు నువ్వు ఇంకా ఫ్లెషీగా ఉంటే నీతో మాట్లాడాడు గలతులు రాష్ట్రపతిగా చూడండి ఒకసారి గద రాష్ట్ర పత్రిక ఆయుదవాధ్యాయము క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఐదవాధ్యాయాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం కానీ ప్రభుకి అసాధ్యమైంది ఏమీ లేదు నీకు ఆసక్తి ఉంటే నీతో ప్రాక్టీస్ చేపిస్తాడు ఇవన్నీ శరీర కార్యముల గురించి ఉంటాయి కదా ఐదవ అధ్యాయమంతా శరీర కార్యములు ఏవి అనగా పంతొమ్మిదవ వర్షం నుంచి దీర్ఘంగా ఉంటాయి శరీర కార్యములు ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సమాధాన వాడు పర్లోకరానికి పర్లోకానికి అనర్హుడు అని కొనుగోలు రాష్ట్రపతిలో కూడా చేస్తాడు చివరికి వచ్చినప్పటికీ చూడండి అక్కడ ఏమంటుండో ఇరవై మూడవ వర్షంలో ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు చేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ బాగా అర్థం చేసుకోండి నిజంగా క్రైస్తవుని అయితే నీ జీవితం ఎట్లుండాలన్న విషయం ఇక్కడ హెచ్చరించండి నువ్వు క్రీస్తు సంబంధివైతే అంటే నీకు ప్రభుకి సంబంధం ఉంటే రిలేషన్షిప్ ఉంటే దేవుడితో నువ్వు ఎట్లుండాలంట శరీరమును అంటే నీ బాడీ దాని తర్వాత దాని డిజైర్స్ ఇంగ్లీష్లో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది లస్ అని ఉంది అక్కడ క్రీస్తుయస్ సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో నువ్వు తర్వాత దురాశలతోనూ రెండు కదా శరీర క్రియలు శరీరమైన శరీర కోరికలను దాని తర్వాత చెడు అలవాట్లు వాటన్నిటినీ వాటన్నిటితో సులువ వేసి ఉన్నారు అంటే అవన్నీ శారీరకమైన అన్ని సిలువ ఇయబడ్డాయి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల మళ్ళీ ఇంకా శారీరకమైన జీవితంలో జీవించడానికి వీల్లేదు అని చెప్తున్నాడు జీవిస్తే నీ రివర్స్ అయిపోతుంది నీ అని చెప్తున్నాడు ఖచ్చితంగా మీ రక్షణని నువ్వు మీరు కోల్పోతారన్న విషయం చెప్తున్నాడు ఒక పాస్సార్ చెప్తుంటే నేను విన్నా ఒక్కసారి నువ్వు రక్షణ పొందినాక నీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పర్లవరాజ్యం అంటున్నాడు అట్లా ఎక్కడ బైబిల్లో అంతం వరకు సహించిన వాడే అని అంతం వరకు సహించిన వాడే పర్లవరాజ్యంలో ప్రవేశించిన ఉంది అంత వరకు ఎన్ టైమ్స్ వరకు నువ్వు నీ రక్షణని పట్టుకుని ఉండాలన్నాడు దళితుల రాష్ట్రపత్రిక ఎన్నో విషయాలు చెప్పిస్తాడు మీ గురించి నేను పడిన కష్టము వ్యర్ వ్యర్థం అయిపోతుందని నేను మీ గురించి భయపడుతున్నా అంటాడు నేను మీ గురించి పడ్డ కష్టము వ్యర్థం అని నేను భయపడుతున్నా అంటాడు పౌలు అంటే ఏంటి నేను మీ కొరకు ఎంత కష్టపడి మిమ్మల్ని రక్షణ నా ప్రయాసం వేస్ట్ అంటే మీరు రక్షణ పొగట్టుకుంటారేమో అంటే రక్షణ పొగట్టుకుంటారు క్రైస్తవులు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఎన్ టైమ్స్ చాలా మంది పోగొట్టుకుంటారు ఎందుకంటే ప్రభే చెప్పింది మనుష్య కుమారుడు ఆయన ప్రేమను కనుగొన అంటే తన బిడలలో ఆయన ప్రేమ అనుమానం ఆయనకే అనుమానం అట్టుండదు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కలవరసల్లో చూపించిన ప్రేమ మనుషుల్లో ఉంటుందా ఎన్ టైమ్స్లో ఈ వాక్యాలన్నీ చూస్తుంటే కనిపిస్తలేదు మనకి ఎందుకంటే యథావిధిగా జీవిస్తారు మనుషులు లోకాతీతంగా జీవిస్తారు ఏదో సాధించుకుందాం ఏదో సంపాదించుకుందామని కాబట్టి మనం మటుకు మన శరీర మన శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు ఉన్నాము నువ్వు దాన్ని ధైర్యంగా చెప్పగలవా ఈ వాక్యాన్ని నువ్వు ధైర్యంగా ఈ వాక్యం చెప్పగలవా నేను చేయగలిగిన ఇది నా శరీరములు దాని కోరికలను మరియు ఆ యొక్క ఏంటది దురాశలను దురాశలతోను సిల్వ వేసినాను అని నువ్వు చెప్పగలవా అంటే ఏంటంటే నీలో ఇంకా అటువంటి ఎప్పుడు బయటికి రావద్దు ఆయన తిరిగి బయటకు వచ్చినట్టే నువ్వు మళ్ళా యథావిధిగా గొప్ప కాబట్టి లక్ష నలభై నాలుగు మంది గుంపులో ఉన్న నువ్వు అటువంటి గుణగణాలు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇటువంటి శారీరకమైన క్రియలు ఏమి నీళ్ళు అనిపించద్దు అందుకరకు మనం సంపూర్ణ ఒకటకు సాగిపోదాం అన్నాడు పౌలు సంపూర్ణ ఒకట లెట్ అస్ గో టు పర్ఫెక్షన్ అన్నాడు పర్ఫెక్షన్గా లేకపోతే నువ్వు ఆయన ఆయన పర్ఫెక్ట్ కదా ఆయనలో ఏ పాపం లేదు మళ్ళీ ఆయన సంపూర్ణుడు కాబట్టి మనం కూడా సంపూర్ణ ఒకటకు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కానీ క్రైస్తవ జీవితం ఏరితి ఉంది అదే విషయాన్ని మనం పోయినవరం చూసినాం నీకు ఒక బాధ్యత దేవుడు ఏందా బాధ్యత ఎరుసలేము కుమార్తెల మీద నువ్వు ప్రభుత్వం చేస్తావని అయితే ఒక మత క్రైస్తవ జీవితంలో ఒక కామెంటరీలో ఉంది అది మత క్రైస్తవ జీవితంలో ఉన్న ఫాస్ట్ రాసిన కామెంటరీ ఏంటంటే ఇదిగో ఈ వాక్యం ప్రకారంగా యుగ సమాప్తికి ఇస్రాయల్ మళ్ళా తిరిగి వచ్చి క్రైస్తవులకి బుద్ధి చెప్తారు అని చెప్తున్నాడు అసలు ఈరోజు ఇస్రాయల్పజలు మీకు తెలియని విషయం నేను చెప్పాలా ఈరోజు ఇస్రాయల్పజలు వారి గోత్రాలను ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళు అసలు ఆ దేశంలో ఉన్నది ఇస్రాయల్ ప్రజల కాదా అనే అనుమానము ఒక సైంటిస్ట్కి వచ్చి పెద్ద రీసెర్చ్ చేసిండట కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళ డిఎన్ఏలు అవన్నీ స్టడీ చేస్తే ఒక్కడు కూడా ఇస్రాయలు పాత పురా గోత్రాల మనుషులు కారంట అంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు దొంగలు వాళ్ళ పితరులు ఎవరో వాళ్ళకి తెలియదు అంటే ఏ ఏ దేశంలోకి దొంగలు దక్కించుకొని పోయి అక్కడ దాస్తున్నారో మనకు తెలియదు యుగ సమాప్తిలో ఈరోజు వాడు ఏ దేవుణ్ణి పూజించాడు వాడు విచ్చల్విడిగా జీవిస్తాడు ఆ దేశంలో ఇసలు దేశం గురించి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళు భయంకరంగా జీవిస్తారంటే పాత నిబంధన గ్రంథంలో ఏమి పాటించారు ఈరోజు కూడా ఇసల్ పైలు పాత పుస్తకం ధ్యానించారు వాళ్ళు ఇంకోటి కొత్తగా తయారు చేసుకున్నారు దాన్ని ఏమంటారు అంటే తాల్మూడు అంటారు మీకు తెలుసలేదు ఈ విషయం ఇసల్ పైలు ఈ మోసి రచించిన ఐదు పుస్తకాలు ధ్యానించారు పాత నిబంధన కాలం ఎక్కడికి ఎండు అవుతుంది ఎక్కడే గ్రంథం గ్రంథం వరకు ఎండవుతుంది కదా అవి ఏమి చదివారు వాళ్ళు వాళ్ళు చదివేది ఒక కొత్త రకమైన పుస్తకాన్ని తయారీస్తున్నారు తాల్మూడ్ అంటారు దాన్ని బగలూరులో వాళ్ళు పోయినప్పుడు అక్కడ బగలూరులో వాళ్ళు దాన్ని తయారీస్తున్నారు వాళ్ళ పెద్దలు దాన్ని తాల్మూడు అంటారు ఈరోజుకి తాల్మూడిని పాటిస్తారు కానీ వాళ్ళు పాత నిబంధన పాటించారు అంటే ఓ రీతిగా చెప్పాలంటే వాళ్ళు పాత నిబంధన పాటించరు ప్రభుని స్వీకరించరు కాబట్టి వాళ్ళలో ఎట్లా ఉంటుంది రక్షణ వాళ్ళు ఖచ్చితంగా దుష్టాత్మ ఉంటుంది ఖచ్చితంగా సైతానాత్మ చెప్పడం కష్టము వినడం కూడా కష్టమే వాళ్ళలోనే కాదు సత్యం తెలుసుకున్న నువ్వు శారీరకంగా జీవిస్తే నీలో కూడా దుష్టాత్మ ఉంటుంది ఎందుకంటే శరీరము వ్యూహాను పత్రికలో చూస్తాం కదా మనం మీరు చెప్పండి ఎక్కడుందో వ్యూహన్ రాసిన పత్రికల్లో ఎక్కడుంది The world, the flesh and the devil According to Japan What is it? Yohan Rasa Madhati Patrika Renda Vadhyayamu Padhihena Vasnamlo Orang Chantara అన్నాడా ఈ లోకంలో నన్ను ఈ లోకంలో ఉన్న వాటినై ప్రేమింపకుడి అని ఆజ్ఞ కానీ క్రైస్తవులు దీన్ని నిజంగా పాటించగలరా చూడండి మళ్ళా తర్వాత ఎవడైనా లోకముడు ప్రేమించడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అంటే క్రైస్తవులు ఈ లోకాన్ని ప్రేమిస్తే వాళ్ళ వాళ్ళలో దేవుని ప్రేమ ఉంటుందా ఉండదు ఆ విషయాన్ని డైరెక్ట్గా హెచ్చరిస్తాడు నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే నీలో దేవుని ప్రేమ ఉండదు అది గ్యారంటీ ఎందుకు ఈ వాక్యం చెప్తుంది నువ్వు ఈ లోకాన్ని ద్వేషించి అంటే లోకలను ద్వేషించవు ఈ మనుషులను దేశించవు ఈ లోకాశలని లోక విధమైన విధానాలని ఈ లోకపు ఆచరణని నువ్వు ద్వేషిస్తే దేవుడి ప్రేమ నీలో ఉంటుంది దేవుడితో తోడే ఉంటాడు చూడండి ఇప్పుడు లోకంలో ఉన్నదంతయు అన్నాగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన కావు అంటే సైతం నుంచి వచ్చినవి అవి లోక సంబంధమైనవే కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది త్వరలో పదిహేడవ వచ్చిమును దాని ఆశయు గతించిపోచున్నవి దాని ప్రేమించేవాడు దాంతోపాటు గతించిపోతారన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రుడు లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాడు నువ్వు ప్రేమించాలనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు క్రైస్తవులు ఎందుకు దేవుని ప్రేమను మొట్టుకుంటారంటే లోకాన్ని సమృద్ధిగా ప్రేమించేది క్రైస్తవులే నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసాను నీకు నేను లావిష్గా జీవించేది క్రైస్తవులే ఎక్కడైనా ప్రపంచంలో దేవులను సమృద్ధిగా ఆచరించింది బ్రదర్ అని చెప్పేది కూడా క్రైస్తవులే కాబట్టి క్రైస్తవ జీవితంలోనే లావిష్నెస్ ఉంది లగ్జూరియస్గా జీవించడము విచ్చలివిడిగా జీవించడము ఇంకా ఈ నెక్స్ట్ మంత్ వస్తే నీకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ వరకు ల్యాబిస్ట్ జీవితం ఎవరిదంటే వాడదే చిక్కడపల్లి అంతా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి మీ త్వరలో చూస్తారు సికింద్రాబాదు అటు పంచగుట్ట రోడ్ అది ఏమంటారు దాన్ని బాటా రోడ్ ఏమంటుదాన్ని ఆర్పీ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి చూడండి మీరు అప్పుడు తెలుసు మీకు ఓ ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారా షాపింగ్స్ అన్నీ కంప్లీట్ సరే వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా బైబుల్ వాక్యం ఏమంటుంది క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని హెచ్చరిస్తుండే వీళ్ళందరూ హెచ్చరించాడు మనమేదో స్పెషల్గా మాట్లాడుతున్నాం బైబిల్లో వాళ్ళ గురించి హెచ్చరించాడు గల సంఘం అంటే ఏది క్రైస్తవ సంఘం అది కొరతీ సంఘం అంటే క్రైస్తవ సంఘం అది కొరతీ సంఘం చెప్తున్నాడు గలతీ సంఘం చెప్తున్నాడు వీళ్ళంతా సంఘాలకి లెటర్స్ రాసిండ్రు లెటర్స్ అంటారు వీటిని అన్నింటినీ న్యూ టెస్ట్మెంట్లోనే ఎపిస్టల్స్ అంటే లెటర్స్ ఇవి ఈ లెటర్స్ అన్ని సంఘాలకు రాసిండ్రు మీరు ఇంత భయంకరంగా జీవిస్తారు మీరు ఇట్లే జీవిస్తారు మీరు విచలబడిగా జీవిస్తారు మీరు మీరు మార్చుకోకపోతే మీకు కష్టం అని హెచ్చరిస్తున్నాడు ప్రతి పత్రికలో అతనే ఉంటుంది లెటర్స్ అలో చూడండి చివరి వచనం పదిహేడవ వచనంలో లోకమును దాని ఆశయ గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును అంతేనా దేవుని చిత్తమును జరిగించేవాడు నిలిచిన నువ్వు నిరంతరం నిలవాలా లేదా నువ్వు డిసైడ్ చేసుకోవాలా చాయిస్ చేసుకోవాలా దేవుని చిత్తం నిర్ నిర్వర్తించేవాడు నిరంతరం నిలుస్తున్నట్ట అంటే శివుని కొండవేలా గట్టిగా ఉంటున్నవాడు దేవుని చిత్తం అంటే ఏదో తెలుసా మీకు చాలామంది ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు కొంతకాల చెప్తున్నాను చాలామంది ప్రార్థినప్పుడు బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ దేవుని చిత్తం ఏందో నా జీవితంలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్ నేను ఏ ఎఫర్ట్స్ పెట్టినా అన్నీ ఫెయిల్ అవుతున్నాయి నేను బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతుంది నేను చదువులో ఫెయిల్ అవుతున్నాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాను ఏమైనా ఫెయిల్ అవుతున్నాను అక్కడ ఉంటుందా చెప్పండి దేవుని చిత్తంలో ఉంటుంది నన్ను ఫెయిల్ కావాలని దేవుని చిత్తంలో ఉంటుంది జాబ్లో ఇంటర్వ్యూలో సక్సెస్ కాకుండా ఉండాలని ప్రియులారా ప్రతి విషయంలో మీరు వరదలుంటే దేవుని చిత్తం అనడం లేదా ఆయన హెచ్చరించి ఆల్రెడీ బిలవర్డ్ బిఈ ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ దింగ్స్ అంటే అన్ని విషయంలో మీరు అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం అది కానీ దేవుని చిత్తమో కాదో నేను అందుకే ఆటో నడిపిస్తున్నా ఆటో ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్రదర్ దాని మీద నేను పెట్టలేకపోతున్నా పైసలు నేను సంపాదించిందంతా దాని మీద పోతున్నాయి బ్రదర్ అంటే ఇది దేవుని చిత్తం కాదేమో నేను ఫుల్ టైం సేవ చేయాలనేమో అది దేవుని చిత్తమేమో ఇంకొక కేసు ఫుల్ టైం సేవ చేసిన అన్ని శమరఫలై నేను ఫుల్ టైం సేవ చేయడం దేవుని చిత్తం కాదేమో కనుకో బ్రదర్ అట్లాంటి ప్రార్థనా అంశాలు కూడా వచ్చినాయి ఇటుబడితే దేవుని చిత్తం కాదేమో ప్రార్థన చేసుకో అటు పడితే దేవుని చిత్తం కాదేమో ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసి ఇంకొక సిస్టర్ నువ్వు ఫార్టీ డేస్ ఉపాసం ఉండి నా కొరకు ప్రార్థన చేసి నా జీవితంలో దేవుడి చిత్తం ఏందో నువ్వు కనుక్కొని నాకు చెప్పు నీ జీవితము నేను ఉపాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి నుంచి కనుక్కోవాల నీ జీవితం ఏందో అంటే నువ్వు ఉపాసం ఉండవు అంటే ల్యావిష్నెస్ ఉందా లేదా లోకాతీతంగా జీవించడం వాళ్ళు ఇష్టమో లేదా సరే నేను ఉపాసం ఉండమని ఎప్పుడు చెప్తలేను ఉపాసం ఉండే ప్రార్థన చేయడం నేను చెప్తలేదు దేవుడికి ఏరితిగా బయలుపరచుండో వాటిని గ్రహించు ఈరోజు దాని ప్రకారంగా జీవిస్తే నీ క్రైస్తవ జీవితము చివరి వరకు లేడుతుంది ఆయన చిత్తమేదో గ్రహించండి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అనడం లేదా నా తల్లి ఎవరు మరేమ్మ నా తల్లి అన్నడా నా సహోదరులు ఎవరు ఆయనకి పదకొండు మంది తమ్ముళ్ళుండే యాకూబుతో పాటు చివరి వాడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తని నెరవేర్చే నా తల్లి నా సహోదరులు అనడం వాటి తండి కంటిచితం ఏందో చెప్పండి ఎవరైనా కంటిచితం ఒకసారి నుండి కొలసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్త మీద చూడండి తొమ్మిదవ వర్షం నుంచి అందుచేత ఈ సంగతి విన్ననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మనం ప్రార్థన చేయడం కంటిన్యూ చేయాల లైఫ్ టైం అనే విషయం హెచ్చరిస్తుంది ఎప్పుడు మానవ అంటున్నాడు దేవుని చిత్తం చూడండి మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవాడును ఆయన చిత్త ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువాడునై చూడండి దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలా పూర్ణంగా సంపూర్ణంగా దాన్ని గ్రహించాలా గ్రహించబడునై ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు అంటే ఒకటేనా సత్కార్యం అంటే మీరు చేసే ప్రతి మంచి పని సత్కార్యం అంటే మంచి పని ప్రతి సత్కార్యం మీరు చేసే ప్రతి మంచి పనిలో సక్సెస్ఫుల్ సఫలత అంటే సక్సెస్ఫుల్ కావడం ప్రతి కార్యములలో మంచి కార్యంలో మీరు సఫలత కావడం తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం దేవుని చిత్తం ఏందో ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రతి మంచి కారణంలో మీరు సక్సెస్ఫుల్ కావడము దాని తర్వాత దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం నేను డాక్టర్ని కావాలన్నా సినిమా యాక్టర్ని కావాలన్నా లేదో దేవుని చిత్తం కనుకొని చెప్పు అని వస్తే ప్రార్థన సరే మన బలహీనతలు వాళ్ళ గురించి నేను కించపరచలేను తక్కువగా నిజంగా మాట్లాడతలే ఇవన్నీ మన బలహీనతలు ఇవన్నీ కానీ ఎప్పుడైతే మనకి వాక్యం బలపరచబడ్డప్పుడు మన బలహీనతలు కూడా మాయమైపోవాలి ఒకసారి చూడండి మరోసారి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో కొన్ని కాదు అన్ని విషయములలో ప్రభువును సంతోష ఆయనకు తగినట్టుగా నియు ఆనందంతో కూడిన చూడండి పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరిచినట్లు చూడండి ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బయలుపరచబడలేయు అనియు తర్వాత అది ఆయన చిత్తం సంపూర్తి కావడం తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలువారంటకు మనలను మనలను పాతులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించుటూ చెల్లించుకోవాలని దేవుని బతిమాలు సరే దేవుని చిత్తం అనే మనం బాగా తెలుసుకుంటాం ఈ లోకంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం సరే న్యాయంగా అన్ని విషయాలలో యథార్థంగా అభివృద్ధి పొందాల ప్రతి మీరు చేసే ప్రతి పనిలో న్యాయంగా యథార్థంగా చేయాలా ఈ లోకస్తుల లాగా చేయొద్దు బిజినెస్ చేయాలా లోకస్తులలాగా బిజినెస్ చేయొద్దు వాడు మోసం చేస్తా అంటాడు మార్జిన్స్ ఎంత ప్రాఫిట్ మీకు తెలవాలా ఏ రీతిగా మార్జిన్ అది వాడికి టాలరెంటా కాదా ఓవర్ ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా మోసగించడం అది ఈ చేస్తారు కానీ మనం బిజినెస్ చేయాలా సరే ఎందుకంటే నీ చిత్తం వచ్చినగాక నీ రాజ్యం వచ్చినగాక అని ప్రార్థన చేస్తారు కంపల్సరీ ప్రతి చర్చిలో సండే ఈ ప్రార్థన ఉంటుంది పర్లోక మా తండ్రి నీ నామం పరిశుభరచబడను గాక నీ చిత్తము పర్లోక మందు నెరవేరినట్లు భూమి గాక ఎక్క నెరవేరుతుంది ఉత్త ప్రార్థన చేస్తే నెరవేరుతుందా పర్లోక మందు నెరవేరినట్లు భూమి గాక అంటే ఎక్కడ నెరవేరుతుంది నువ్వు చేస్తేనే నెరవేర కాబట్టి ఇప్పుడు పాపంతో నిండింది మోసంతో నిండింది బిజినెస్ అంతా మోసమే ఎక్కడ చూసినా మోసమే గవర్నమెంట్ సిస్టమ్స్ మనం చూసినాం కొన్ని వారాల గవర్నమెంట్ అథారిటీసు ఎక్కడ మూడవ అధ్యయనం చూసినామా మీకా గ్రంథం మూడవ అధ్యయనం గవర్నమెంట్ అథారిటీసు ఎంతగా మోసం చేస్తున్నారు ఎంతగా లంచగొండితనంలో ఉన్నారు అదే రీతిగా పాలిటీషియన్స్ ఎంతగా మోసంలో ఉన్నారన్న విషయం ఎవరు చూపించారు మనకి ఎన్ టైమ్స్లో ప్రపంచం అంతటా రీతి ఉంటానే కాబట్టి మీ చిత్తము పొరలోకి మంది నిలబడినట్టు భూమి నిర్మంటే మళ్ళీ భూమి మీద మంచి గవర్నెన్స్ ఎప్పుడొస్తాయి మంచి పాలిటిక్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడైనా నేర్తాయి సరే క్రిస్టియన్స్ పాలిటిక్స్లో పాల్గొనరు వాడు గవర్నమెంట్ జాబ్స్ అసలే సంపాదించుకున్నాడు అది కూడా తెలుసు మనకి ఎందుకంటే నువ్వు ప్రయాసపడవు నువ్వు అట్లా చదువుకోవు నువ్వు అట్లా హయ్యర్ పొజిషన్స్కి నీకు అటువంటి ఆసక్తి ఉండని ఉండదు బాయ్స్ క్రిస్టియన్ బాయ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయితే వాడు గర్ల్స్ మంచి ఫాస్ట్గా ఉంటారు క్రిస్టియన్ గర్ల్స్ బాగా చదువుతారు వాళ్ళు గ్రాడ్యుయేషన్ పీజీ వర్క్స్ అది చేస్తారు వీళ్ళు టెన్త్ క్లాసే పాస్ అయ్యాడు కష్టంతో ఆ పిల్లలకి మ్యారేజెస్కి ఎంత కష్టమవుతుందో మీకు తెలుసా వాళ్ళు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయడు వానికి ఉద్యోగం ఉండదు వాళ్ళకి విచరణ తిరుతా తల్లిదండ్రులు అరుస్తూ ఉంటారు వానికి ఏమో కొద్ది రోషం క్రైస్తవ జీవితంలో ఇంత భయంకరంగా ఉంది రోజు ఎన్ని కుటుంబాలు చూస్తున్నాం బ్రదర్ వాళ్ళ గురించి ప్రార్థన చేయనట్టం ప్రార్థన చేస్తాము వారు కౌన్సిలింగ్ కూడా ఇస్తాము కానీ ఎఫర్ట్స్ పెట్టాలా సరే వాళ్ళ గురించి నేను మీ గురించి కూడా చెప్తా ఉంటాను ఎన్నిసార్లు మిమ్మల్ని ఎంతమంది నేను డిగ్రీ చేయమని ఎన్ని కాలం నుంచి ఎంట పడుతున్నా చేసరా అప్లికేషన్స్ ఫామ్ తీసుకొస్తే పీఎఫ్లో ఎవరు నింపలేదు పెన్షన్ ఫార్మ్స్ ఎవరు నింపలేదు కట్ట కట్ట తీసుకొచ్చి పడేస్తే ఆయన జిరాక్స్ తీసుకొచ్చి పెట్టిండి ఎవరైనా నింపెండ్రా మీకు అవి చాలా ఇంపార్టెంట్ పెన్షన్ ఫండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ గవర్నమెంట్ తయారు చేసింది మీరు ఆ ఫార్మ్స్ తీస్తే కూడా నింపలేదు మరి ఇంతకాలం వరకు మరి మీరు కొంతకాలమేనాక మీకు ఎక్కడికెళ్ళొస్తుంది జీవనోపాధి ఊళ్ళో ఎక్కడో సేవ చేసుకుంటా అంటారు మీరు ఎట్లా బ్రతుకుతారు మీ పిల్లలకి ఎట్లా చదువులు చెప్తారు మీరు మీకంటే రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముండదు మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు దేవుడే పోషిస్తారు బా అది నిర్లక్ష్యం నేను చెప్తున్నాను దేవుడే పోషిస్తాడు కానీ నీ విశ్వాస సహితమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కరెక్టే కానీ నీ క్రియలు విశ్వాస మూలంగా లేకపోతే అవి ఒంటిగా ఉండి మృతమైపోతాయి యాకవ భక్తులు చూపించలేదా మనకి ఎన్నిసార్లు నీ విశ్వాసంలో నీ నీ క్రియలని విశ్వాస రూపంగా చూపించుకోవాలంటే నీ నమ్మకం ఉంది అనగా నువ్వు ప్రయత్నం చేయాలంటున్నాడు ఎఫర్ట్స్ పెట్టాలట్టున్నాడు టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే నువ్వు ఎఫర్ట్స్ పెట్టాల ప్రేయర్ చేస్తావు రవ్వ నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలనేసి ఎగ్జామినేషన్ హాల్ కోకపోతే పాస్ అవుతావా అది విధానం క్రమం దాన్ని మనం పాటించకపోతే ఖచ్చితంగా మనం ప్రయాసంలో పడతాం కాబట్టి దేవుని జ్ఞానమందు వర్ధులట దేవుని చిత్తం ఇది చెప్పాలా మనం అనేకులకు లేదు నువ్వు ఇంజనీర్ కాదు దేవుడు వరదలు బాగా వరదలుతాడు నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చర్చిలు కానీ పిచ్చి పిచ్చి అడ్వైజులు ఇవ్వద్దు మనం బాగా అర్థమవుతుందా నువ్వు సరే నీకు ఏ కోర్సు ఇష్టమంటే ఆ కోర్సు వెళ్ళు అది నీ నీ ఎబిలిటీస్ నీ లైఫ్ గోల్స్ కి తగినట్లు కోర్సెస్ చేయాలి కరెక్టే కానీ ప్రతిదాన్ని ఫస్ట్ పాయింట్ అయింది ప్రతి విషయంలో నువ్వు రెండవది దేవుని జ్ఞానం సంపూర్ణంగా అభివృద్ది అది దేవుని చిత్తం ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నా అన్ని బృదానే కానీ ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందకపోతే మటుకు ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తాల్సి వస్తుంది ఇంతటే ఆయన ఎవరు గుర్తించలేవు ఆయన పట్టలేవు ఆయన వాక్యం నువ్వు హృదయం నింపుకోకపోతే నువ్వు గ్రహించగలవు ఖచ్చితంగా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు సకల గోత్రంలంటే లోకం రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారన్న విషయం అక్కడ హెచ్చరిస్తున్న సరే మిగతా గ్రంథంలోని వాక్యాలను మనము నాలుగో వాద్యాన్ని ముగిస్తున్నాం క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను లక్షా నలబై నాలుగు వేల మంది అనే ఒక చిన్న క్రైస్తవ గుంపుని దేవుడు యుగ సమాప్తిలో ఏర్పరచుకుంటున్నాడు వారి ద్వారా ఎరుసలేము కుమార్తెలకి బుద్ది చెప్తాడన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి నువ్వు ఒకవేళ నిజంగా ఆ గుంపులో ఉన్నవాడమైతే నీకు బాధ్యత అప్పగించబడింది ఏంటంటే మతక్రైస్తవ జీవితంలో ఉన్న వారిని నువ్వు హెచ్చరించాలని నీ బాధ్యత నీకు రెండు రకమైన బాధ్యతలు మొదటిది ఏంటంటే అనులకి సువార్త ప్రకటించడం అది మనం మొదటి నుంచి చేస్తున్న పని ఎక్కడ పోయినా కానీ అనిలకు వార్త ప్రేమతో కానీ రెండవ బాధ్యత ముఖ్యమైన అంటే లోపాలు ఉన్నవాడు నశించిపోయినాడు అందుకే పరోగ్రచిన బోధలో తప్పిపోయిన కుమారుడు గురించి ఎన్నిసార్లు మనం ధ్యానించడం తప్పిపోయిన కుమారుడు బయటికి పోయి తప్పిపోయిండు పెద్ద లోపల ఉండి తప్పిపోయిండు తండ్రి మీద గొనుగుతా ఉన్నాడు వాడు కాబట్టి ఇద్దరు కుమారులు తప్పిపోయిన విషయం కూడా మనం చూపించింది కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం అంతా తప్పిపోయింది లోపల ఉండడానికికుంటుండే వాడు లోపల హలలు ఏ పాటలు పాడుతున్నా నేను ఉపాసం ఉంటున్నా ప్రార్థన చేస్తాంటుందని వాడు గొనిగేవాడు వాడి స్వభావం గొనిగేది కాబట్టి వాడు లోపల ఉన్నా తప్పిపోయిన వాడు విషయాన్ని మనకు హెచ్చరిస్తుంది కాబట్టి ఇద్దరు కలుసుకోవాలా అదే బాధ్యత రెండు మందలు కలవాలా బయట ఉన్న మంద లోపలు ఉన్న మంద రెండు మందలు కలవాలా అప్పుడు మంద ఒకటే యోహాను సువార్తల ప్రభు మనకు చూపిస్తాడు ఆ విషయాన్ని మంద ఒకటే కావాలా అప్పుడు మంద ఒకటే కాపడి ఒకటే అవుతాడు అదే విషయాన్ని మనం ఇక్కడ చూపిస్తాడు ఎప్పుడైతే ఈ సిను కుమార్తె ఎరుసలేము కుమార్తెల మీద ప్రభుత్వం చేస్తుందో తన బాధ్యత గురించి ఇక్కడ హెచ్చరించినటువంటి పదమూడవ అవసరంలో పన్నెండవ అసరంలో కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు యహోవో వారిని సమకూర్చును సరే ఎవరిని సమకూర్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి సమకూర్చడం అంటే ఏం చెప్పండి ఎవరన్నా పోగు చేయడం కదా కళ్ళంలో వాళ్ళని అందరినీ సమకూరుస్తున్నాడు యుగ సమాప్తిలో ఇది జరగబోతుంది కళ్ళంలో వాళ్ళందరినీ సమకూరుస్తాడు కళ్ళం అంటే ఉపయోగించి చెప్పండి కళ్ళం అంటే క్రైస్తవ సంఘము లేక పర్లవరాజానికి సాదృశ్యం కళ్ళం అంటే కాబట్టి కళ్ళము అంటే ఇట్లా ఇట్లా ఒక ప్రొటెక్షన్ ఒక ఒక బండ్ లాగా కట్టడము దాంట్లోపలంతా విత్తనాలు వేసుకుంటారు ఇంగ్లీష్లో థ్రెషింగ్ ఫ్లోర్ అంటారు దాన్ని అయితే కళ్ళం బయట అంతా చెత్త చెదరము రాళ్ళు రాపాలంటాయి కళ్ళం లోపల మంచిగా ఊడ్చి అక్కడ విత్తనాలన్నిటి జమ చేసి దాని మీద చెత్త అంతా తీసేసి మంచి విత్తనాలని ప్రొటెక్ట్ చేస్తారంట కళ్ళంలో కాబట్టి ఉపాను రీతిగా కళ్ళము పర్ణవరాజానికి సాదృశ్యం రైత సంఘానికి సాదృశ్యం దేవుని సేవకులకు సాదృశ్యం కాబట్టి నీ బాధ్యత ఏంటంటే నువ్వు కళ్ళంలో ఉండి ఏం చేయాలి నువ్వు కళ్ళలో ఉండి ఉత్తం గమన కూర్చునేది కాదు కళ్ళంలో కూర్చుండే వాళ్ళందరు పనులు చేస్తూ ఉంటారు ఏం పనులు చేస్తారు ఒకరు విత్తనాలను తొక్కుతూ ఉంటారు తొక్కితే ఆ తొక్క ఊడిపోయి విత్తనం సెపరేట్ అవుతూ ఉంటుంది అదొక పని ఇంకోడు చాట తీసుకొని ఇట్లా ఇట్లా ఉంటాడు ఇసురినప్పుడు ఆ చెత్త తొక్క మీద గాలికి ఎగిరిపోయి విత్తనం మిగులుతుంది తొక్క అంతా కళ్ళం బయటపడతా ఉంటుంది అదొక పని అంటే రకరకాల పనులు ఉంటాయి కళ్ళంలో ఉండే వాళ్ళ పండ్లు ఇంకొకడు దాన్ని తీసి సంచలలో నింపుతూ ఉంటాడు ఇంకొకటి దాన్ని తీసి ఇంకొక స్థలం జాగ్రత్తగా కాపాడుతున్నాడు కుట్రల్లో కాపాడుతూ ఉంటాడు వాటిని అట్లాంటి పనులన్నీ అప్పగించబడ్డాయి కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందికి చెప్పబడ్డ వాక్యం ఇదే నువ్వేం చేయాలా కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు ఎహో వారిని కూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు కళ్ళంలోకి వచ్చినా కూడా వారు పనలు పనలు అంటే మతక్రైస్తవ జీవితం కళ్ళంలో ఉన్న పనులు అంటే తొక్క ఉంది పన అంటే బాగా అర్థం చేసుకోండి పన అంటే కంకు కదా కంకులు వాటిని అంతేనా పన అంటే కంకులు కదా కంకులలో విత్తనాలు ఉంటాయి ఆ విత్తనం మీద తొక్క ఉంటుంది బాగా అర్థం చేసుకోండి యశాగ్రంథంలో కొన్నిసార్లు కొంత కలంకృతం గానిషం తొక్క విత్తనం కలిసి ఉండడానికి వీల్లేదు ఎవ్వడం ఎవడు కొనడు ఒడ్లు కొనుకొని వండుకొని తింటాడు వడన్నా వాటిని ఏమంటారా పరిగా దాని మీద దాన్ని అది ఏమంటారా ఆ పేరు ఉంటుంది పొట్టాటారా పొట్టాటరా వరి కొట్ట దాన్ని దాన్ని తీయకముందు ఏమంటారు కాదు ఇంకేదో పదముంది కొట్టు కాదు ఇంకే పేరుంది తెలుగులా సరే జ్ఞాపకానికి వస్తే మనం జానిజం ఎవడు కూడా ఒడ్డు తీసుకొచ్చుకని వండుకొని తినడాన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అట్టనే దేవుని స్వీసంలో కూడా నువ్వు ఒడ్డులాగా ఉండొచ్చు కానీ వడ్లలో గింజ లేకపోతే పనికి రానివ్ అది లొట్ట అన్నట్టు అది కాబట్టి సెపరేషన్ కళ్ళంలో సెపరేషన్ తాళు అంటారు దాన్ని చాలు బయట పడేడు కాబట్టి తొక్క ఓరికగా చెప్పాలంటే తొక్క అది విత్తనానికి తొక్కతో ఏ సంబంధం లేదు అని ఎక్కడ చూస్తాం చెప్పండి వాక్యం బైబిల్ ఉంది వాక్యం యశ్వర ఉందా సరే గానించిన కొంత కనకిందట తొక్కతో విత్తనా విత్తనానికి తొక్కతో ఏ సంబంధం లేదు ఒక అప్పుడు ఉండే సంబంధం తొక్క అంటే ఈ లోకానికి సాదృశ్యం పనికిరాంది తొక్క అంటే పనికిరాంది ఒక అరటి పండుగ తొక్క తింటాడు ఎవడనా యునైటెడ్ స్టేట్స్ తింటాడంట నేను ఎవరు చెప్తుంటే తిన్నా ఇట తినేస్తారంట తొక్కతో ఎందుకంటే అట్లా మంచి బలం ఉంటుంది అది నువ్వు తింటే ఖచ్చితంగా మీరు ఎరగడ్డ నుంచి తప్పించుకొచ్చాడంటారు తప్పకంటారు సరే తినేవాడు తింటే మనం ఎప్పుడు నిషేధించదు ఎవడు ఏం తిన్నా తినని మన బాధ్యత ఏంది అడగించదు సరే ఎక్కడ చూస్తాం మనం లేబీకాడల్లా చూసిన నేను మొన్న చూస్తున్నాను నెమరి వేసే వాటిని తినొచ్చు అదే రీతిగా డెక్కలకు సంబంధించిన వాక్యం అనవడం తినా కదా డెక్కలు ఉండేవా డెక్కలు రెండుగా విభజింప వాటిని తినాలా ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా వాక్యాలక్కడ అయితే ఒంటెని తినకూడదని ఉంది అక్కడ వాక్యం నేను చూసిన మళ్ళీ ఇక్కడ తినేదో వెంటనే పాత నిబంధన కాలపు తోరాన్ని పాటించే వాళ్ళు తింటారు ఇక్కడ ఇక్కడే కదా ప్రపంచం అందరికీ తింటారు అంటే వాడు మర్చిపోయిందా ఆ రాసుకున్నప్పుడు వాళ్ళ పుస్తకము మతగ్రంథం రాసుకుంటప్పుడు తోరాలో ఉందే పలాని స్థలంలో ఒంటే నినద్దని మళ్ళీ వాడు ఎట్లా మర్చిపోయిండో రాసినప్పుడు ఖచ్చితంగా అది దేవుని ఆత్మావేశం చేత రాయబడిన పుస్తకం కాదది ఆ మతస్థులది అన్న విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఎట్లా మిస్ అయిపోయింది సరే అవన్నీ మనం అంత డీటెయిల్గా అవసరం లేదు కానీ ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే కళ్ళంలో నీకు ఒక పని అప్పగించబడింది నువ్వు ఉత్తగా కూర్చుండే వాడవు కావు అన్న విషయం హెచ్చరికలాగుంది నువ్వేం చేయాలంటే చూడండి ఇక్కడ శ్రీయోను కుమారి నీ శృంగము ఇనుపతిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయిచున్నాను సరే శృంగము అంటే సరే ఇదంతా ఒక క్రైస్తవ సంఘానికి సాదృశ్యం సియోను కుమారి అంటే సియోను కుమారి అంటే సియోను పొరత మీద దేవుడితో నివసించే క్రైస్తవ గుంపు సాదృశ్యం అది ఉపమాన రీతిగా చెప్పబడిన వాక్యం అది అదే రీతిగా నీ శృంగము ఇనుపది దాని తర్వాత నీ డెక్కలు ఇతడిది ఇనుము ఇనుపు ఇనుము ఇతడి రెండు విషయాలు మనం బాగా చేసుకోవాలి ఇనుము ఇత్తడి సరే శృంగము అంటే మనము ఏమనుకున్నాం పెరవరం శరీరం అనేది కాదది శృంగం అంటే నేను ఆ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తో చూసిన హెచ్ సెవెంటీ స్ట్రాంగ్ నంబర్ హెచ్ అంటే శృంగం అంటే కొమ్ము అని కొమ్ము అంటే తెలుసు కదా జంతువులకి కొమ్ము ఉంటుంది ముఖ్యంగా లేడీకి లేక గొర్రెలకి ఆవులకు ఉంటే కొమ్ములు వెనకడ కొమ్ములన్నింటిలో ఊదేవాళ్ళు యుద్ధానికి పోకముందు ఊదేవాళ్ళు సరే ఊరలాగా తయారు చేసి ఊదేవాళ్ళు కాబట్టి హార్న్ ఇంగ్లీష్లో హార్న్ అంటారు దాన్ని శృంగము అంటే హార్న్ అంటుంది అక్కడ సరే ఆ రీతి అర్థం చేసుకోవాలా తలకి సంబంధించింది కొమ్ము అంటే తలకి సంబంధించింది డెక్కలు కాళ్లకు సంబంధించింది కాబట్టి తల నుంచి అని కాళ్ళ వరకు అంటే మీ శరీరమే ఎవరైతే చెప్పాలంటే కానీ ఆత్మీయమైన సత్యాన్ని మనం ధ్యానించినప్పుడు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతుకుతరుకుతాయి లేకుండా దొరుకుతావు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అంటే ఇంత దొడ్డు పుస్తకం ఎవరు చదవడు కదా సరే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్లో హెచ్ సెవెంటీ వన్ సిక్స్టీలో ఏముందంటే కార్నెట్ అని కార్నెట్ అంటే ఒక రకమైన కిరీటం అన్నట్టు ఇట్లా పొడుగుండే కిరీటం అన్నట్టు అదే రీతిగా పవర్ అని శృంగం అంటే శక్తి అని కూడా ఉంది దాని తర్వాత వెలుగు అని ఉంది ఇన్ని అర్థాలున్నాయి దానికి శృంగం అంటే వెలుగు దాని తర్వాత పర్వతము అని కూడా ఉంది సరే ఇప్పుడు బాగా అర్థమైతే మనకి ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకున్నప్పుడు అది నీ కిరీటానికి సాదృశ్యంగా ఉంది అదే రీతిగా కిరీటం అంటే నువ్వు రాజువు రాజరికము రాజులకు రాజు ఆయనతో పాటు ఉండేవాడవు నువ్వు కూడా రాజ్యాన్ని మేలేవాడవు కాబట్టి దానికి సాదృశ్యంగా ఉంది నువ్వు ఎట్లా ఎరుసలేమో కుమార్తెల మీద నువ్వు రాజ్యాన్ని వెళ్లాల్సిందే అన్న విషయాన్ని హెచ్చరికలాగా నువ్వు వెలగాల ప్రభు యొక్క వెలుగు నీ జీవితం నుంచి వెలగాల అనేకులకి అన్న విషయాన్ని హెచ్చరికలాగా చెప్పబడింది నువ్వు ఆ యొక్క పరత్ మీద పరత మీద కాబట్టి కొమ్ము దానికి సాదృశ్యమైంది నీ నీ బలానికి సాదృశ్యమైంది నీ శక్తికి సాదృశ్యమైంది అన్నది అదే రీతిగా డెక్కలు అంటే హెచ్ జేమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఎచ్ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఇంగ్లీష్ లో క్లాస్ అని ఉన్నాయి క్లాస్ సిఎల్ఏడబ్ల్యూ డెక్కలు దేనికి సంబంధించిన విషయాన్ని మనం ధ్యానించడం పోయిన వారం డెక్కలుంటేనే ఆ గుర్రాలు గానీ ఆ నాలుగు కాళ్ల జంతువులు బలం నిలబడగలవు లేకపోతే కాళ్ళు అరిగిపోతాయి వాటికి అవి అరిగిపోకుండా దేవుడు వాటికి పెట్టిండు అవి చాలా బరువు జీవన జీవులు కదా అవి పరిగెత్తినప్పుడు వాటి కాళ్ళు అరగకుండా దేవుడు అట్లా కాపాడి అన్నట్టు దేవుడు అనుగ్రించాడు నీ కాళ్ళను తయారు చేస్తాను అంటే నువ్వు ఏం చేయాలా ఆ కళ్ళంలో నీకు అనుగ్రహించబడ్డ పని అది ఏం చేస్తావంటే నువ్వు కళ్ళంలో తొక్కుతావు తొప్పుతావు నీ కాళ్ళకి ఏముండది నీ డెక్కలను ఇత్తడివిగా చేసి లేచి కళ్ళమును త్రొక్కము అక్కడ వాక్యమే ఉంది అక్కడ అదే రైతే ఉంది నీ కాళ్లకి ఎందుకు ఇత్తడి వంటి డెక్కలు పెట్టిండంటే కళ్ళంలో నువ్వు త్రొక్కాలంటున్నాడు విత్తనాలను త్రొక్కాలా నీ బాధ్యత నిజంగా ఇవన్నీ శారీరకంగా ఆలోచించాల్సినవి కావు ఆత్మదృష్టం ఆలోచించాయి కళ్ళంలో వితనం తొక్కినప్పుడు విత్తనం మీద చెత్త ఎగిరిపోతుంటది నీ బాధ్యత ఏంటంటే వాళ్ళలో చెత్త ఉంది అని చూపించడం నీ బాధ్యత కళ్ళం త్రొక్కడం అంటే అర్థమదే కళ్ళం క్రైస్తవ జీవితానికి సాదృశ్యం క్రైస్తవ సంఘానికి సాదృశ్యం పడలోక రాజ్యాంగ సాదృశ్యం అది మీ మధ్యలోనే ఉందన్నాడు కాబట్టి కళ్ళని తొక్కడం అంటే విత్తనాలను తొక్కినప్పుడు ఆ విత్తనం మీద ఉండే తొక్క బయటికి పోవాలా విడిపోవాలా నీ బాధ్యత అంత గణం తొక్కాలంటున్నాడు అదే రీతిగా నీకు ఇచ్చిన ఆ యొక్క కొమ్ముతో నువ్వేం చేయాలా చేస్తావు ఇనప కొమ్ములు ఇస్తానండి ఇనప కొమ్ముతూ ఏం చేయాలా నువ్వు యుద్ధానికి సిద్ధపడుతున్నావు అదే రీతి ఏం చేయాలా ఇనప కొమ్ముతను పొడుస్తావు ఒక ప్రవక్త పట్టునొచ్చిండి ఇనుప కొమ్ములను పట్టుకొని రాజుల గ్రంథంలో చూస్తాం సిదికి అనే ప్రవక్త వచ్చి ఆహాబుతో అంటున్నాడు ఇగో ఈ రెండు ఇనుప కొమ్ములను తీసుకొని పోయి నువ్వు సిరియా దేశపు రాజైన బెనహద్ని పొడిచి చంపుతావు అప్పుడు మీకే అంటున్నాడు నువ్వు ఇనుప కొమ్ములతో పొడిచి చంపుతావు నువ్వు అని చెప్తున్నావు కానీ నేను చెప్తున్నా ఈ రాజు యుద్ధానికి పోతే వాపస్ రాడు యుద్ధంలో చనిపోతాడు అని చెప్తున్నాడు రెండు ప్రవక్తలకు ఛాలెంజ్ అక్కడ అవి ఆశ్చర్యకరంగా ఉంటే అటువంటి విధాలు ఈ పాత నిబంధన కాలంలో ఎన్నో విషయాలు మనం చూస్తాం ఇద్దరు ప్రవక్తలు ఛాలెంజ్ చేసుకోవడం ఒక ప్రవక్త అబద్ద ప్రవక్త ఉంటే ఇంకొక ప్రవక్త ప్రభు పక్షంగా సత్యాన్ని ప్రకటించేవాడు ఉంటాడు ఎన్నో కేసులు చూస్తాం మనం ఎన్నే ఎంబరే కాలంలో చూసినామా లేదా మోసే కాలంలో చూసినామా లేదా అదే రీతిగా కాలంలో చూసినామా లేదా అట్లీస్ట్ మూడు మన కాలంలో అయితే ప్రపంచమంతటా యుగ సమాప్తిలో ప్రతి దశలో అయితేనే ఉంటుంది మీకు నాకు సేవలో ఎంతమంది తగులుతుంటారు వ్యతిరేకస్తులు నేనైతే కొన్నిసార్లు పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే ఆడియన్స్లకి వెళ్ళి వ్యతిరేకంగా చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి సంపత్తు బ్రదర్ నేను ఇంకొక బ్రదర్ మెదక్ లో వాక్యం చెప్తున్నాం స్టేజ్ మీద మేము కూర్చున్నాం ముగ్గురము ఇంకొక వ్యక్తివారు కూర్చున్నాం మనతో పాటు నలుగురం కూర్చున్నాం వాక్యం స్టార్ట్ చేయాలి యశ్వంత్ గోరు వాక్యం స్టార్ట్ చేయగానే ఆడియన్స్లకెళ్ళి ఒక ముసలైన లేచిండి పెద్ద పాస్టర్ అరవై సంవత్సరాలు నేను సేవ చేస్తున్నా మీరు చెప్పేదంతా తప్పు నా దగ్గర నేను నేర్పిస్తాను మీకు అనేది సవాల్ చేస్తున్నాయన ఇటువంటి అన్నీ మాకు అయితూ ఉంటాయి ఇటువంటివి కష్టంగా అవుతుంటే ఎక్కడొక జగలో సవాల్ చేసే వాళ్ళు ఉంటేనే ఉంటారు వాడి ప్రకారంగా వాడి మాటలు విని కొంతమంది లేచి లజ్ తరత వెయ్యే వాళ్ళు ఉంటారు మేము చెప్పేది కరెక్ట్ అని తెలుసుకొని ఒకసారి బాగా గుర్తుంది గుంటూరులో గుంటూరులో టూ డేస్ మీటింగ్ కండక్ట్ చేస్తే పెంతకోస్తు సంఘస్థులు పాస్టర్స్ గుంటూరు డిస్టిక్లో పాస్టర్స్ పెంతకోస్తు పాస్టర్స్ అంటే ఎట్లా స్ట్రాంగ్ ఉంటారు కదా వాక్యంలో ముసలి వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీస్ తెల్లబట్టేసుకొచ్చారు వాళ్ళు స్వీకరించారు ఈ వాక్యం ఆ రోజు వరకు దేవుడు వాళ్ళకి బయలుపరిచిన వాక్యం ఇంతకాలం మేము ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నాం చెప్పిన ఇది సత్యం ఈ వాక్యం సత్యం అని ఇంతకాలం మాకు బయలుపరచబడలేదు ఇది మళ్ళా పరశుధాత్మ అభిషేకం గురించి బాషలవరము అన్నీ వాళ్ళే ప్రకటిస్తారు అటువంటి వాళ్ళు ఆ దశలో వృద్ధాప్యంలో ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నారు అటువంటి కేసులు ఉంటాయి సరే అది విధానం దేవుని విధానం నీ హృదయ ఆసక్తిని బట్టి నీ నీ నీ యొక్క యథార్థతను బట్టి దేవుడు నీ హృదయానికి పరిశీలిస్తూ ఉంటాడు నీకు అది అనుగ్రహించబడాలా లేదా అనేది చెప్తుంటాడు కాబట్టి నువ్వు సంపూర్ణంగా ఆ యొక్క కళ్ళంలో వితనాలను ఆ విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అదే రీతిగా సరే ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే కళ్ళంలోనికి తిరిగి వస్తాయి ఈ విషయం ఒకటి మీరు అర్థం చేసుకోండి నేను ఒక్క వాక్యం చూపించి ముగించేస్తాను హెచ్చరిక నీ బాధ్యత మత్తమార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఇది ఎన్నిసార్లు మీరు చదివింటారు ఇదే ఒక ప్రవచనము సరే అది ఒక ఉపమాన రీతిగా చెప్పిండు దేవుడు ఒక పారాబుల్ లాగా చెప్పిండు పారాబుల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో తెలుగులో ఉపమానాలు అంటారు కానీ అది మనకి ప్రవచన రీతిగా ఉంటుంది ఎందుకంటే ప్రభు ఎప్పుడు స్టోరీ చెప్పేటోడు కాదు మన ప్రభు మన ప్రభు ఎప్పుడు సత్యాన్ని ప్రకటిస్తాడు ఆయన ఎందుకు అటువంటి చిన్న చిన్న పొడుపు కథల లాగా చెప్పిండు అది పొడుపు కథ చెప్పడం కూడా వీళ్ళది అది సత్యం యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చదువులేని ఆ శిష్యులకి అర్థమయ్యేటట్టు చెప్పిండు ఇరవై ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ అధ్యాయం అంతా ప్రవచనకు సంబంధించింది ఇరవై నాలుగో అధ్యాయం అంతా ప్రవచనానికి సంబంధించింది యుగ సమాప్తిలో ఏం జరగబోతుంది అన్న విషయాన్ని చెప్పిండు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ గుంపులు ఎవరు నశించిపోతారు ఎవరు నరకని ఎవరు పరిలో పోతారు అన్ని క్లియర్గా విశదీకరించింది శ్రమలు ఎట్లా ఉంటాయి కూడా చెప్పిండి శ్రమలు ఏ రీతి వస్తాయి ఏ టైంలో వస్తాయి అని కూడా చెప్పిండి అంటే పలాని సండే అని చెప్పలేదు ఏ కాలానికి ఏ టైంకి సూచన సూచన చెప్పిండు ఆ దిన ఎట్లా ఉంటాయి విషయం చెప్పిండు సృష్టి ఆరంభం వదులుకొని ఇంతవరకు అటువంటి శ్రమలు లేవు దాని తర్వాత మళ్ళా ఉండవు అన్న విషయం అక్కడ హెచ్చరించింది ఆ దినము విసని దినమందే కానీ కాకుండా ఉండేలాగా ప్రార్థించాలని కూడా చెప్పిండి అంటే ఇండైరెక్ట్ గా హింట్ చేసిండి చలికాలం మందే అటువంటి టఫ్ టైమ్స్ విసరి దినంటే సండే సండేస్ క్రిస్టియన్స్ చర్చెస్ కి పోతారు కాబట్టి ఒకవేళ ఆ రోజు ఉంటుందేమో శ్రమ ఆరంభం అన్న విషయాన్ని హెచ్చరించింది ఈ వాక్యంలో ఇరవై అద్యం దాని తర్వాతనే ఇరవై ఐదవ అద్యం శ్రమల కాలము ముగించడానికి జరిగే విషయం చెప్తుండ ఇక్కడ ఇరవై ఐదవ అద్యంలో ఎటు తమ దివిటిని చేత పట్టుకుని పెళ్లి కుమారిని ఎదుర్కొనేటకు పది మంది కన్యకళలో పోలి ఉన్నది కాబట్టి ఇవన్నీ స్పిరిచువల్ సిగ్నేచర్స్ నేననేది అదే కరెక్ట్ వర్డ్ స్పిరిచువల్ సిగ్నేచర్స్ ఆ సిగ్నేచర్స్ నీకు పట్టుకునే బాధ్యత మీది నిజంగా నీకు దేవుని మీద ఆసక్తి నిజంగా దేవుని పట్ల నీకు ప్రేమ విశ్వాసము ఆయన ఆత్మ నీలో ఉంటే ఈ సిగ్నేచర్స్ నీకు ఆటోమేటిక్గా దొరుకుతాయి నువ్వు ఏ చర్చికి పోయినా కాదు ఏ కళ ట్రైనింగ్ పొందినమన్నది కాదు ఇక్కడ దానికి సంబంధించింది అసలే కాదు నువ్వు ఆయనలో నాటబడ్డవాడవు ఆయన సరే క్రీస్తు కలిగిన మనసును మీరును ధరించుకున్నాడు నేను ఎందుకు హెచ్చరించండి చెప్పండి పౌలు క్రీస్తు కలిగిన మనసును మీరు ధరించుకుంటే ఆయన నుంచి వచ్చిన వాక్యాలు ఆయన మనసు నుంచి వచ్చిన వాక్యాలు ఆయన హృదయంలోకి వచ్చిన వాక్యాలు ఆయన నోటు నుంచి వచ్చిన వాక్యాలు ఆయన మనసును మీరు ధరించుకుంటే ఆయన వాక్యం మీకు అర్థమవుతాయి ఆయన మనసుని ధరించుకోకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ వాక్యాలు ఒక్కటే అర్థం కావు ఎన్ని డిక్షనరీస్ పెట్టుకోండి ఎన్ని కామెంటరీస్ పెట్టుకోండి ఎప్పటికీ అర్థం కావు నీ ఏజ్ అయిపోతుంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయినా ఇవి ఎప్పటికీ అర్థం కావు కాబట్టి ఆయన క్రీస్తు కలిగిన మనసు మనకు అవసరం అన్న విషయం జ్ఞాపకంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పిండో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన మనసు మనకు అవసరం కాబట్టి పరోరాజ్యం ఎట్లుందంట పది మంది కన్యకలం బోలి ఉందంట సరే కన్యక అంటే పరిశుద్ధంగా నిష్కలంకంగా కన్యక అంటే వర్జిన్స్ అంటారు ఇంగ్లీష్లో కదా పరిశుద్ధంగా నిష్కలంకంగా దేవుని కొరకు సమర్పించబడ్డ వాళ్ళు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అంటే పది మంది రక్షణ పొందిన వాళ్ళు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ వాళ్ళు దివిటీలు పట్టుకున్నారు వాళ్ళ చేతుల్లో దివిటీ ఉంది దివిటీ అంటే ల్యాంప్ టాచ్ కదా ల్యాంప్ అంటాం కదా వాళ్ళ చేతులలో ల్యాంప్ ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధిగలవారు ఆల్రెడీ డివైడెడ్ రెండు గుంపులు ఈ పది మంది కన్యకలే పది మంది రక్షణ పొందిన వారే పది మంది దగ్గర టార్చెస్ ఉన్నాయి కానీ రెండుగా డివైడ్ అయిపోయినారు రెండవ వర్షానికి వచ్చేటప్పటికి రెండుగా డివిజన్స్ వచ్చేసినాయి ఇక్కడ ఒకరు బుద్ధి లేని వాళ్ళని పేరు పొందినరు ఒకరు బుద్ధి గల వాళ్ళని పేరు పొందినరు కానీ కనియకలే రక్షణ పొందినవారే కానీ బుద్ధి లేదు చర్చికి పోతున్నారు కానీ బుద్ధి లేదు టార్చెస్ ఉన్నాయి వాక్యం ఉంది వాక్యం చెప్తున్నారు వాళ్ళు బుద్ధి లేదు టార్చ్ దేవుని వాక్యానికి సాదృశ్యం కాబట్టి వాళ్ళు వాక్యం చెప్తున్నారు వాళ్ళ వాక్యం తెలుసు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి బుద్ధి లేదన్న విషయాన్ని ఇక్కడ వాక్యం చెప్తుంది దాని తర్వాత ఏం జరిగిందో చూడండి బుద్ధి లేని వారు తమ దివిటిలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు పర్టికులర్గా ఎందుకు చెప్పాలా వాక్యం దివిటీలు పట్టుకుంటే నూనె అవసరం కదా అందరికి నువ్వు అందరికీ అది కామన్ సెన్స్ నీ దివిటీ వెలగాలంటే నీ టార్చ్ వెలగాలంటే నీకు నూనె అవసరం కానీ బుద్ధులేని వాళ్ళు నూనె తీసుకోకూడదంటే అంటే వాళ్ళకి మిస్గపు లేదనట్టే టార్చ్ వెలగాలంటే నీకు ఆయిల్ అవసరం వాళ్ళు ఆయిల్ ఎవాపరేట్ అయ్యి కొద్దీ నువ్వు ఆయిల్ పోసుకుండాల నీ నీ టార్చ్లో ఆయిల్ ఉన్నంతవరకు వెలుగుతూ ఉంటుంది కానీ అక్కడ వీళ్ళు నూనె తీసుకోకుండా పోయింది రూ అంటే చర్చ్కి సంబంధించింది పర్లగు రాజ్యంలో వాళ్ళు నూనె లేకుండా బయలుదేరిండ్రు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి టార్చ్ ఖచ్చితంగా ఆరిపోతుంది సరే ఆత్మీయ విషయంతో నేను అర్థం చేసుకోవాలి టార్చ్ వెలుగు అంటే లైట్ ఇస్తుంది కాబట్టి దేవుని వాక్యమే వెలుగు అని మనము కీర్తన గారు ఎన్నిసలా ధనించాం కదా నీ వాక్యమే నా పాదములకు దీపము అని హెచ్చరిస్తుంటాడు అదే రీతిగా కాబట్టి టార్చ్ అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం అదే రీతిగా నూనె నూనె అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం అంటే నీ వాక్యము వెలగాలంటే నీకు పరిశుధాత్మ నడిపింపు అవసరం నీ వాక్యాల నీ సత్యాన్ని గ్రహించాలంటే నీకు పరిశుధాత్మ అవసరం కాబట్టి వీళ్ళు పరిశుధాత్మ అభిషేకము లేనివారు లేక పోగొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు చేస్తే పోగొట్టుకుంటాం ఇచ్చిన ఇప్పుడు సంస్థను పోగొట్టుకుంటా లేదా సంస్థనే కదా పరిశుధాత్మ ఉందే గంభీరమైన పరిశుధాత్మ ఉంది లేదా సంస్థనే కాదు ఇంకా ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి బాహాటంగా సౌలు ఇస్రైల్ దేశం మీద ఫస్ట్ కింగ్ పవర్ఫుల్ అన అనైతింగ్ దాని మీద పోగొట్టుకుందా లేదా యుగ సమాప్తిలో యుగ సమాప్తి అంటే బాగ్యాప్త వస్తుంది అపోసరంలో భారవర్తలు పోగొట్టుకోలే పరశుధాత్మ అననీ అననీయ సప్కి రా వాళ్ళిద్దరు భారవర్తలు పరసురత పొందుకొని కృపారులు పొందుకొని దేవుని సేవ చేస్తూ అన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా సేవ చేసుకుందామని తీర్మానించుకొని ఇల్లా మినకొచ్చిన పైసలు తరా ఏం జరిగింది పర్శురత పోగొట్టున్నారు లేదా పరిషాద పోగొట్టుకున్నాక ఏం చేశాడు పరిశోధన పోగొట్టుకున్నా మరణించాడా లేదా ఇవన్నీ స్పిరిచువల్ సిగ్నేచర్స్ ఎన్ టైమ్స్లో జరిగేవి నువ్వు డెడికేట్ అయిపోయి సేవ చేస్తా తీర్మానించుకొని లోకాతీతంగా తేలైతే నీ అనైతింగ్ నీ అభిషేకం అభిషేకం పోయినాక నువ్వు కష్టంగా మరణిస్తావు అనే విషయాన్ని అక్కడ హెచ్చరించినట్టే ఉపమాన్ రైతుకి చెప్పాలంటే నీ ఆత్మను పోగొట్టుకుంటావు అనేది శరీరం రచిపోతే నా లాభం ఏం లేదు నష్టం ఏం లేదు ఆత్మ పోగొట్టుకుంటే రాష్ట్రం నష్టం కాబట్టి వాళ్ళు తమ ఆత్మలని అమ్మేసుకున్నారు ఈ లోకానికి అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం అదే రీతిగా ఈ బుద్ధి లేని దగ్గర నూనె లేదు వాళ్ళ దీవిటిని ఎట్లా వెలుగుతాయి నీ వాక్యము పని చేయదు సువార్త ప్రకటిస్తే మనుషులు రక్షణ పొందరు నీ నూనె లేకపోతే నీకు పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం దాని యొక్క అవసరం అంటే నువ్వు ఆయనతో పడాలా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా ప్రవ్వా నా పాపాలు క్షమించినా నన్ను బిడ్డగా స్వీకరించి ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించు నీ యొక్క వాక్యాన్ని నాకు బయలుపరచు నేను నీ యొక్క వాక్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా దాని అనేక మేము అది క్రైస్తవ జీవితం అవి ఏమి చెయ్యరు హాఫ్ కుక్డ్ జీవితాలు ఇవన్నీ రక్షణ బతుకుతారు బాక్సన్ తీసుకుంటారు జీవిస్తారు మండే టు సాటర్డే నామినల్ లైఫ్ సండే ఒక రోజే పయస్ లైఫ్ క్రైస్తవ జీవితం అట్లా తయారైపోయింది బుద్ధి లేని కాదా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద ఏం తీర్పు తీస్తలేం వాక్యం ఆ రీతిగా హెచ్చరిస్తుంది వాళ్ళని కాబట్టి బుద్ధి తమ దివిటిలతో కూడా నూనె సిద్ధలలో నూనె తీసుకొని పోయి ముత్తగా నూనె పోసుకొని పోయింది కాదు సెపరేట్ నూనె కూడా ప్రొటెక్షన్ తీసుకొని అంటే సిద్ధి అంటే చిన్న దీపం చిన్న కుండల్లాగుంటాయి అవి దాంట్లో నూనె నింపుకొని పోయినారు ఎక్స్ట్రా నూనె అది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవర్ వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు వాళ్ళు మంచి ప్రిపేర్ అయినారన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అయితే పెళ్లి కుమారుడు అంటే యుగ సమాప్తిలో ప్రభు ఈ లోకానికి రావడానికి సంబంధించింది పెళ్లి కుమారుడు ఆలస్యము పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించింది పది మంది నిద్రపోయారు అంత రక్షణ వాళ్ళు అందరికీ వాక్యం తెలుసు అందులో పరశురాత్మ కూడా ముందుకున్నారు కానీ నిద్రపోయినారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి స్పిరిచువల్ సిగ్నేచర్ నిద్రపోవడం అంటే నిద్రపోవడం అంటే బాగా అర్థం చేసుకోండి నువ్వు మతపరమైన జీవితాల గూవడమే సత్యంలో నుంచి జరిగిపోవడమే నిద్రపోవడం ఎప్పుడైతే ముసలం ముచ్చట్లు వింటామో నిద్రపోతున్నట్లే మన జీవితాలు ఆత్మీయర్శనం ఆలోచిస్తే ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని దర్శనం అరే నీ సత్యం అంటే నువ్వు మేల్కుంటున్నావు నిద్ర నుంచి మేల్కోవాలా అన్న విషయం హెచ్చరించింది కానీ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఏ టైంలో వచ్చినా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా టూ ఇయర్స్ ఆలస్యమైంది కాబట్టి చాలా మంది నిద్రపోయారు ఈరోజు ఏ రీతి నిద్రపోతున్నారు మతపరమైన జీవితం ముస్లమ్మ వచ్చేట్లు లగ్జరియస్ లైఫ్ భూతంలో బోధ దయంలో బోధ నికలైతుల బోధ ఇవన్నీ ప్రపంచం అంతా ముంచి వేసినాయి క్రైస్తవ సంఘంలో అందరూ కునికి నిద్రిస్తారు కొనుకడం అంటే తెలుసా కోడి కునుక్కుతుంటుంది కోడి కొంతసేపు నిద్రపోతే టక్నేస్తుంది మళ్ళా నిద్రపోతే టక్న వేస్తుంది అది కునుకోవడం అంటాం అంటే కొంచెం సేపు నిద్రపోలా కొంచెంసేపు మేలుకోవాలా కొంచెంసేపు నిద్రపోలా కొంచెంసేపు మెల్కొని అది కునికి నిద్రించడం అంటాం అంటే కొంచెంసేపు సత్యం బయలుపరచబడ్డాంక మేల్కుంటావు మళ్ళా ముస్లమ్మ ముచ్చేట్లు రకరకాల మతపరమైన బోధనలు వింటావు మళ్ళా నిద్రపోతుంటావు క్రైస్తవ జీవితం అట్ట తయారైతుంది యుగ సమాప్తులు అన్న హెచ్చరించింది దాని ఏం జరిగింది అర్ధరాత్రి వేళ ఇదొక సిగ్నేచర్ అర్ధరాత్రి వేళ పెళ్ళి కుమరం రావడం అంటే దేవుడు ఈ ప్రభు ఈ లోకంలోకి రావడము అర్ధరాత్రి వేళ సరే అర్ధరాత్రి వేళ అంటే లిటరల్గా మిడ్ నైట్ వస్తడా అని అనుకుంటారు చాలా అర్ధరాత్రి అంటే చీకటికి సంబంధించింది చీకటి కాలంలో ఆయన రావడం అంటే బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తి చీకటికి సాదృశ్యం కాబట్టి యుగ సమాప్తి టైంలో ఆయన రావడం ఎవరు గుర్తించని టైం అర్ధరాత్రి అంటే అందరు నిద్ర కదా మంచిగా అందరూ నిద్ర ఆయన వచ్చే టైంకి ఆయన విషయాన్ని హెచ్చరిస్తుండడ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అను కేక వినబడను ఇది చాలా ముఖ్యమైన కేక ఇప్పుడు నువ్వు నేను వేసేది కేకనే ఇక్కడ నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి కేక వేల్కోండి మేల్కోండి ఇది అర్ధరాత్రి వేళ ఆయన వచ్చే టైం అయింది సిద్ధపడండి అని అరిచే బాధ్యతనిది గొప్ప అక్కడ తొక్క వేసుకొని లోపల కళ్ళంలో వాళ్ళకి కేకలు వేసి వాళ్ళని లేపే బాధ్యతనేది వాళ్ళని తొక్కి వాళ్ళని తొక్కి దేవన్ కొరకు మంచి వితనాలుగా సమర్పించాలని అక్కడ మనం చూస్తాం మీక మీక గ్రంథంలో వాళ్ళని మంచి విత్తనాలుగా ప్రభుకి సమర్పించాలని అక్కడ వాక్యం నిందంగా చూసిన ప్రకారంగా బట్ నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ఆదిత్యగా సిద్ధపరచాలనిచ్చి నువ్వు కేకలు వేసేవాడిని లాగున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు చూడండి ఎవరు వేసేది కేకలు రెండు క్రైస్తవ గుంపులు అక్కడ బుద్ధి లేనిది బుద్ధి గలని కేక వేసేవాడవుడు ఎట్లది అందరు నిద్రపోయింది కదా పది మంది నిద్ర పోయిండ్రు ఎవడు కేక వేసిండు ఎప్పుడన్నా ధ్యానించండు వాక్యం ఏ చర్చలో ధ్యానించరు ఏ క్యాసెట్లు ఏ పుస్తకాలు ఉండవు ఓన్లీ ఆ రెండు గుంపుల మీదనే ఫోకస్ ఉంటుంది ఎనీ బుక్ మీరు చదవండి టెన్ వెర్జిన్స్ గురించి చదవండి ఏ పుస్తకాలైనా కానీ గ్రేట్ పాస్టర్స్ రాష్ట్ర పుస్తకాలు ఉంటాయి ఎవరు కూడా ఆ కేక ఎవడేసిడో ఎవరు చెప్పరు బాగా మీకు సరే ఆడియన్స్లోకి వెళ్ళి మీ లగలేసి ఓ దూత వేసి ఉంటారు కదా మరి కేక ఎవరన్నా దూత పర్రద నుంచి వచ్చి కేక వేసి ఎందుకంటే వీళ్ళు ఎంత నిద్రపోయారు కదా ఎవరన్నా దూత వేసిండలా కానీ క్రైస్తవ సంఘంలో సంఘ దూత అంటే దేవుని సేవకురని ఉంది మన ఆ దూత వేరే ఈ దూత వేరేనా వాళ్ళని అర్థం చేసుకోండి ఈ స్పిరిచువల్ సిగ్నేచర్స్ నీకు అర్థం కాకపోతే నీ దైవికమైన జ్ఞానంలను అభివృద్ధి పొందుతలేవు దేవుని చిత్తం ఫుల్ఫిల్ చేసుకుంటలేవు క్రైస్తవ జీవితము డెడ్ జీవితం అయిపోతుంది ఇప్పుడు చూడండి అప్పుడు ఆ కనేకలందరూ లేచి శబ్దము వినేంతరకు ఎవ్వడం లేడన్న విషయం ఇప్పుడు మనం నేర్చుకోవాలా నువ్వు అరవకపోతే వాళ్ళు అక్కడైనా నిద్రపోతుంటాడు అన్న విషయాన్ని నేర్చుకోవాలా నువ్వు అరవాలా అరిస్తే వాళ్ళందరూ లేస్తారన్న విషయం అప్పుడు ఆ కనేకలందరూ లేచి తమ దివిటిలను చక్కపరిచిరీ అందరు లేచారు పది మంది లేచిరు తమ దివిటీలు చెక్కపరుచుకున్నారు ఇప్పుడు బాగా తెలుసుకోరు దివిటీలు చక్కపరచుకోవడం అంటే నీ దైవికమైన జ్ఞానాన్ని కరెక్షన్ చేసుకోవడం నువ్వు నువ్వు విన్న వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం మతపరమైన బోధలో ఉంటూ ఎవడో పుస్తకాలు కామెట్రీస్ చదివేసి దాని ప్రకారంగా వెళ్ళిపోతే కాదు దేవుడు ఏ రీతిగా దాన్ని నేను అర్థ చేసుకోమంటున్నాడు నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి దాని కొరకు ఉపాసం ఉండాలా పనికిరాని వాటి వరకు ఉపాసం ఉంటాం మనం టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసాలని ఉపాసం ఉంటాం కానీ బైబుల్ జ్ఞానం అర్థం కావాలా ఎన్ టైమ్స్లో నువ్వు వచ్చే నేను ఎట్లా గ్రహించాలా ప్రవ్వా అన్న విషయం గురించి ఎవడో ఉపాసం ఉండడు ఎవడనుంటాడా బ్రదర్ నేను ఫార్టీ డేస్ ఉపవాసం ఉండబోతున్నాను ఎందుకు బ్రదర్ బైబుల్లోని వాఖ్యలు నాకు బాగా అర్థం కావాలని కోరుకుని నేను ఉపాసం ఉంటాను అట్లాంటి కేసులు ఇంత వినలే వినలేం కూడా మతకరమైన జీవితం ఆ రీతిగా ఉంది ఇప్పుడు చూడండి అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటిలను చక్కపరిచిది కానీ బుద్ధులేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి ఖచ్చితంగా ఆరిపోతాయి ఎందుకంటే నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకోలే నువ్వు ప్రిపేర్గా లేవు మీ దగ్గర నూనె లేదు పరిశుధాత్మ అభిషేకం లేదు నువ్వు సత్యాన్ని గ్రహించలే తృణీకరించిన కాబట్టి నీ వాక్యం పనిచేయ ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆయన వాక్యం నీలో పనిచేయాలంటే నీలో నూనె అవసరం పరిశుధాత్మ నడిపింపు అవసరం సత్యం అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కొంచెము మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మా యొక్క మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కున్నడని చెప్పి ఇక్కడ అమ్మవారు ఇంకొక గుంపు ఉంది నాలుగు గుంపులు ఉన్నాయా వాళ్ళు బుద్ధి గలవారు కేక వేసేవారు నాలుగు గుంపులు మీరు ఎక్కడైనా వెతుకండి అన్ని నాలుగు గుంపులు ఖచ్చితంగా వస్తుంటాయి అమ్మేవాడు ఎవడో బాగా అర్థం చేసుకోండి అమ్మేవాడు మోసగించేవాడు వాడు బిజినెస్ చేసేవాడు వాడు సెల్ఫిష్ ప్రాఫిట్స్ కొరకు వాళ్ళు చేస్తారన్న విషయం కాబట్టి వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోండి వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోండి అంటే వాళ్ళు ఇస్తారా వాళ్ళ దగ్గర ఉంటుందా ఏమన్నా బిజినెస్లో దగ్గర సత్యం ఉంటుందా ఎప్పటి పరిస్థితిలో కదా వాడు ఏం చేస్తాడు నీ దగ్గరికి వెళ్ళి గుంజుకుంటాడు ఉన్నాయి గుంజుకుంటాడు అప్పుడు నేనే నీ నీ దగ్గర ఏముండవు అన్నట్టు నీకు కాగడం కూడా గుంజుకుంటాడు వాడు ఇంకా నువ్వు దాన్ని వెలిగించుకోవడానికి నీకు ఏముండదు కూడా వాడు నీ దగ్గరికి వెళ్ళి గుంజుకుంటాడు అన్న విషయం బిజినెస్లో ఉందంటే బిజినెస్ అంటే అర్థం అవ చెప్పిండి నీ జేబులో ఉన్న పైసలు వాడి జేబులకు పోవడమే బిజినెస్ అంట నీ జేబు ఎంపీ కావాలా వాడి జేబు నిండాలా అదే బిజినెస్ అంట నాకు ఎవరో చెప్తే నేను ఆశ్చర్యం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది బిజినెస్ డెఫినేషన్ అయితే అమ్మే వాడి దగ్గర పోతే వాడు తీసేసుకుంటాడు నీ మీద రోగాలు ఉన్నప్పుడు రోపలు ఉన్నప్పుడు నువ్వు మంత్రగాయన దగ్గర పోయి పైసలన్నీ ఇచ్చేసినావు పాతకాలంలో నేను చెప్తాను ఇప్పుడు కాదు క్రైస్తవులు అనేక మంది అరితీగా చేస్తున్నారు పైసలన్నీ ఇచ్చేసి మంత్రగాయన దగ్గర వృధా చేస్తున్నారు ఆ రీతి గురించి క్రైస్తవ జీవితం మీరు వచ్చి యుగ సమాప్తులు ఆ రీతి సరే వారు కొనబోతుండగా అంటే ఈ లోకంలోకి పోయినరు ఈ లోకంలోనికి పోయిన్రు వారు కొనబోచుండగా పెళ్లి కుమరుడు కాబట్టి ఈ లోకాతీతంగా జీవించినప్పుడు క్రైస్తవులు ఆయన రాకడానికి సంబంధించింది ఈ బాగా అర్థం చేసుకోండి ఆయన ఈ లోకాల పచ్చేటప్పటికీ మనుషులందరూ లోకాతీతంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని హెచ్చరించండి అప్పుడు ఏం జరిగింది అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా విందు కు లోపలికి పోయి ఇది ఆశ్చర్యకరం లోపలికి పోవడం అన్న విషయం బాగా అర్థం చేసుకోండి ఎక్కడికి లోపల ఎక్కడ గది దేనికి సంబంధించింది అంతఃపురం దేనికి సంబంధించింది పర్వరాజ్యం దేనికి సంబంధించింది అది తలుపులు వేయబడతాయి ఏదైనా తోట వేయబడినా తలుపులు వాళ్ళని తర్మేసినాక తలుపులు వేయబడ్డాయి నోవా ఓడ తలుపులు వేయబడ్డాయలేవా ఎప్పుడు వేయబడ్డాయి బుద్ధి గల వారు లోపలికి వేనాక వేయబడ్డాయి ఇవన్నీ సి స్పిరిచువల్ సిగ్నేచర్స్ అంట మనం వీటిని బాగా అర్థం చేసుకోవాలి ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ లోపలికి వేయబడ్డగా తలుపులు వేయబడ్డాయి అవి ఎవరు తెరవలేడు ఇది కూడా అంతే యుగ సమాప్తిలో ఎత్తాడు పర్వరాజ్యం ఎట్టుంటుంది బుద్ధి గల వారు పెళ్లి పాటు లోపలికి వెళ్ళిపోయి అంతటా తలుపులు వేయబడను అతడు ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా సరే వీళ్ళు బాగా అందజేసుకోండి ఆడ అమ్మేవాడు వీళ్ళని మోసగించండి ఇది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యం మీ జ్ఞాపకం ముద్దలేదు వీళ్ళు అంత త్వరగా ఎట్లా వాపసు వస్తారు ఏముంది వాళ్ళ దగ్గర ఏం కొనుక్కున్నారు అంటే ఏదో ఎక్కడో పైసలు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు ఏదో సత్యమని ఏదో పుస్తకాలనో ఏదో క్యాసెట్లనో ఏదో పెట్టుకొని వీడియోస్ కొనుక్కున్నారు విన్నారు విని సత్యం బయల్పరచబడిందని వచ్చిర్రు కానీ ఏం చేసిందో చూడండి తలుపులు వచ్చి అతడు మిమ్మును నేను ఎరుగను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వాళ్ళు కొనుకూచుకున్నా కానీ వాళ్ళ దగ్గర లేదేంది వాళ్ళు ఏదో మోసపరమైనది తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర సత్యం లేదు కన్యకలే రక్షణ పొందినవారే వాక్యం ఉండే కానీ పనికిరని వాక్యం సత్యం లేదు వాళ్ళ దగ్గర కాబట్టి మీరు ఎవరు నాకు తెలియదు ఈ విషయం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నీకు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే వాక్యం నేను సత్యానికి లే నువ్వు స్వీకరించకపోతే నిన్ను ఎట్టి పర్సెంట్ అయినా గుర్తించడు ఆయన తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఎట్టి పర్సెంట్ గుర్తించాడు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కావచ్చు నీకు ఎంత నాలెడ్జ్ అని ఉండొచ్చు నువ్వెంత ఎబిల్ కాంపిటెంట్గా ఉండొచ్చు ఎంతగానో గంభీరంగా మాట్లాడచ్చు పబ్లిక్ స్పీచ్లు ఇవ్వచ్చు ఏమని ఇవ్వచ్చు కానీ ఆయన వాక్యం నీళ్ళు లేకపోతే ఆయన సత్యం నీళ్ళు లేకపోతే అని నేను ఎట్టి ప్రస గుర్తించాడు మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు అది అట్లనేటుడు అక్కడ మీరు ఎవరు తెలియదు అని మీకు నిశ్చయంగా చెప్తున్నాను కాబట్టి ఆ దినను ఆ గడి మీకు తెలియకుండాట తెలియదు కనుక మెలకువుగా ఉండి కాబట్టి ఎప్పుడు మేల్కోవాలా ఎప్పుడు మేల్కోవాలి బయలుపరచబడ్డ వాక్యం విన్నప్పుడల్లా మీరు నిద్ర నుంచి మేల్కోవాలా యుగ సమాప్తిలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు అంతా నువ్వు మేల్కొలా సరే నువ్వు మేల్కొంటున్న ఇప్పుడు నీకు ఒక బాధ్యత అనుగ్రహించబడింది నీ బాధ్యత కేకలు వేయడం మేల్కొల్పల బుద్ధిగల కన్యకలు వాళ్ళు బుద్ధి ఉంది అనుకుంటున్నారు కానీ కునికి సత్యం బయలుపరచబడ్డాక కూడా ఈ లోకాతీతంగా జీవిస్తే కుణుకడం చాలా మంది క్రైస్తవ జీవితాలలో చూస్తాం పది పదిహేను సంవత్సరాలు సంపూర్ణంగా గంభీరంగా శివలో ఉండి సత్యాన్ని ప్రకటించిన వాడు కునికి నిద్రించడం చూస్తూ ఉంటాం అది అది విధానం అది అది కానీ నీకు మట్టు కాబట్టి నువ్వు కేకలు వేయాల్సిందే సింహం కేకలు వేసినట్లు ప్రాకారం మీద కావలివాడు కేకలు వేసినట్లు నీ బాధ్యత కేకలు వేయడము ఆ కలంలో నువ్వు తొక్కాలా నీ ఈ విషయాన్ని నీకు ఎన్నిసార్లు చూపించిన ఇక్కడికి ఎండు కాదు ఇది వీళ్ళు పెళ్లి విందుల్లో పాలు పొందలేకపోయినారు దాని తర్వాత వీళ్ళు వాపస్ తిరిగి వస్తారు బిజినెస్ మెన్ దగ్గర మీకు ఎన్నిసార్లు చూపిస్తాయి ఇప్పుడు అన్నీ నేను వ్యాఖ్యలు మీకు చూపించాను వాళ్ళ బిజినెస్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కొడతారు ఇలా క్రైస్తవులు అందరినీ కొడతారు బిజినెస్ మ్యాన్ అంటే ఎవరో ఆరోగ్యించారు సర్పంలో తెలక సాదృష్టం వాళ్ళు వాళ్ళు వీళ్ళని తిరిగి బిజినెస్ చేసిండు చర్చ్లో ఎవరు బిజినెస్ చేసిండు ఏ కాలంలో ఎవరు బిజినెస్ చేశారు ఏ ముందు ఎవరు బిజినెస్ చేసారు పాస్టర్సే బిజినెస్ చేశారు యాచకులు బిజినెస్ చేసారు రూకల మార్పిడి వాళ్ళు చేసారు గొర్రెలని పౌరులని అమ్మింది వాళ్ళు అక్కడ కాబట్టి వాడి దగ్గర సత్యం ఉండదు వాడు పాసరను పోతున్న వాళ్ళ దగ్గర సత్యం ఉండదు ఎందుకంటే వాడి మైండ్ అంత బిజినెస్ ఉంది నీ మీద నీ దగ్గర ఉన్న వాడి మనసు సరే నేను వాళ్ళని పాసర నుంచి మాట్లాడతలేను నేను కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళు అట్లా తెరైపోయినరు వ్యామోహం చేత వాళ్ళందరూ మోసపోయారు వాళ్ళ దగ్గర వాక్యం లేదు నువ్వు అనవసరంగా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర సత్యం ఉండదు వాడు ఇంకా మోసగిస్తాడు దేవుడు నాకు బయలుపరచిండు నీకు అది ఇస్తాడు నీకు అధిస్తాడు అని వింటే ఆ వాక్యూ పోయి నాకు సత్యం బయలుపరచబడిందంటే ప్రభుత్వం నువ్వు ఓనా నేను గుర్తుపట్టలేదు యువ సమాప్తిలో వీళ్ళందరూ వాపసు పోతారు వాళ్ళ దగ్గర పోయి నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేసి అంటే వాళ్ళు తిరిగి తంతరు క్రైస్తవ జీవితం అదే యువ సమాప్తిలో అందరు తనలు తింటారు అందరు హత సాక్షులైతారు మరణించినాకనే ఆయన సంధికి తిరిగి వస్తారు అప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ఈ వాక్యం వీరందరు ఎవరు అని దూత అడుగుతున్నాడు అప్పుడు యోహాన్ పక్క నీకే తెలుసు నాకెళ్ళదు వీళ్ళెవరు అంటే వీరందరూ మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గౌరవపిల్ల రక్తంలో వారి వస్త్రంలన్నీ ఉతుకున్న వాళ్ళు అంతకాలం మృతుక్కలే బుద్ధి ఉందనుకున్నారు చదువు జ్ఞానం ఉందనుకున్నారు కానీ వాళ్ళు లేదు అప్పుడు వాళ్ళు మహాశమలలో వాళ్ళ వాళ్ళ వస్త్రాలన్నీ గౌరపిల్ల రక్తంలో ఉతున్నారు అప్పుడు వాళ్ళ జీవితాలు సమర్పించుకున్న ప్రభుకి వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు కాబట్టి ఈ విషయం బాగా చేసుకోండి సియోను కుమార్తె ఎరుసలేముక్ కుమార్తే ఒకటే గుంపులాగా తయారు కావాలి అది యుగ సమాప్తిని ఈ బుద్ధులేని కన్యకలు అందరూ మరణించి వాపస్ ఆయన సన్నిధికి వస్తారు మరణించటానికి వాళ్ళ జీవితాలు ప్రభుత్వం సమర్పిస్తారన్న విషయాన్ని చూసినాం ఆ వాక్యమే అది లెక్కకు మించిన గొప్ప జన సమూహం వీళ్ళందరూ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకున్న వాళ్ళు వీళ్ళందరూ బుద్ధులేని కన్యకలు శ్రమలకుండా పోయి మరణించిన వాళ్ళు ఈ లోకంలో పోయి తిరిగి మరణించిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఇవన్నీ మనకి దేవుడు సంపూర్ణంగా బయలుపరచబడి కానీ మన బాధ్యత వారిని ఖచ్చితంగా దేవునికి సమర్పించాలా ఎట్లా సమర్పించాలా వారిలోని తొక్క తొలగించి విత్తనాన్ని ప్రభుకి సమర్పించాలా అది అన్ని కనుగరించబడ్డ పని దాంతో మనము మికా మీకా గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాము వచ్చేవారము ఐదవ అధ్యాయాన్ని ముగిసి ఆరంభిస్తాము ఐదవ అధ్యాయం అంటే క్రిస్మస్ పండగకు సంబంధించిన వాద్యం ఐదవ అధ్యాయంలో బెత్లహేమ్ గురించి మన ప్రభు పుట్టుక గురించి చెప్పబడ్డ వాక్యాలు ఉన్నాయి సరే అవి వింటుంటే కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది పర్ఫెక్ట్ డిసెంబర్కి వచ్చినాం బ్రదర్ మనం ఈ వాక్యం కూడా డిసెంబర్ వరకు పోతుంది అనుకోని మీరు అనొచ్చు ఇది కూడా దేవుని విధానం ఏమో మీరు కానీ మనకి పండగలతో ఏ పని లేదు ఆయన ప్రతిరోజు మన హృదయంలో ఉదయిస్తూనే ఉంటాడు తెల్లవారి వేపు చిక్కు మీ హృదయాలు సరి అయన ఉదయించడం అంటే మీ హృదయాలను సరి చేసుకోవాలి మీ హృదయాలను సరి చేసుకుని ఆయన కొరకు సమర్పించుకోవాలి ప్రతిరోజు మనము ఆయన జన్మ అనుభవాన్ని మనం మన జీవితంలో చూసుకుంటుండాలా అదే రీతిగా గొప్ప జనము జీవితంలో కూడా ఆయన జన్మించాలా దానికి సంబంధించిన వాక్యం ఎందుకంటే మీకరిన మంతా యుగ సమాప్తికి సంబంధించింది సరే ప్రపంచమంతటా ఆ వాక్యము ఐదవ అధ్యాయము ఆయన పుట్టుక రోజు క్రిస్మస్ పండుగ రోజు దాన్ని గణిస్తూ ఉంటారు కానీ దేవుడు మనకు వెళ్ళిపరిచిన ఎంతకాలం క్రిందట యుగ సమాప్తిలో గొప్ప జనం అందరూ హతసాక్షులు దేవుణ్ణి అప్పుడు వాళ్ళు స్వీకరిస్తున్నారు అప్పుడు వాళ్ళు నూతనంగా జన్మ అనుభవం పొందుతున్నారు ప్రభు అప్పుడు వాళ్ళ హృదయంగా జన్మిస్తున్నాడు దానికి సంబంధించిన ఆ ప్రవచనం దానికి సంబంధించిన విషయాలు మనం వచ్చేవారని అనిస్తాం దేవుడు యొక్క వాక్యాన్ని దేవించిన కాక మీకు వందాలైనా మీ వాక్యాలన్నీ సకల మాకు వాటిని గ్రహించలాగానే మీరేమో సిద్ధపరిచినారు ప్రభావ యదార్థతతో పరిశుతతో వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం చేయలాగానే సహపడండి కళ్ళంలో మాకందరికీ మీరు పని అప్పగించినారు ఆ పని మేము యథార్థంగా జాగ్రత్తగా చేయలాగా సేయపడమండి వచ్చిన వారిని అందరినీ ఆశరించి అక్కడ కొరతలు తీర్చి మీ రాక వరుసగా పరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామంలో తర్రి తల్లి